మీటింగ్సుకోండి పరిశుద్డకు తండ్రి కృపామ జీవం గల దేవ ఇసుక్రీస్తు ప్రవ్వ మహోన్నతుడ నా దేవ నా ప్రవ్వా నీకు ఎంతో వందాలేసయ్య గొప్ప దేవ ఈ ఘర్షణ కాలం అంతా సురక్షితంగా కాపాడి మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారైన మమ్మల్ని సజీ లెక్కలు నిలబెట్టుకున్నారు ప్రభా దివారాతులు మమ్మల్ని ఆచి కాపాడినైనా ఒక నూతన దినం మాకు అనుగ్రహించడం నీకు ఎంతో ప్రభా కృతజ్ఞత వస్తులు ఈ దినం నైనా ప్రేయరు మాకు తోడున్నందుకు నీకు వందాలు ప్రభా విజయం దేవా నీకు ఎంతో వందనాలు తిరిగి మరోసారి ప్రభా ఇక సన్నిధిలో సమయం గడిపే భాగ్యాన్ని కురుపులో మాకు అనుగరించినారు నీకెంతో వందాలు ప్రభా కృతజ్ఞత వస్తూ చెల్లించుకుని సమస్త ఘనత మహిమ ప్రభావం నీకు అర్పించుకుంటున్నాం ఈ సాయంకాల సమయంలో అయినా మరోసారి ప్రభా మీ పాదాల దగ్గరకు వచ్చిన మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి ప్రవా ఇక ఆన్లైన్ ఫ్లర్ అంతట్లో ప్రభా మీరు సహాయపడండి మీకు పరిశుద్ధ నడిపింపు మాకు అనుగ్రహించినైనా ప్రతి చీకర్షక మీరు నడిపించండి ప్రతి ఆటంకాలు కొట్టివేయండి ప్రవ పాడల ద్వారా మహింపందని వాక్యం మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి మమ్మల్ని అందరినీ పరిశుద్ధపరచండి మీకు నూతనమైన అభిషేకం మాకు దయచేయండి అయినా ఓ దేవానికి ఎంతో వందాలి ప్రవ్వ ఇక సమాప్తి చివరి అంచుకు మేము వచ్చేసాం అయినా మీరు రాకడ సంబంధించిన ప్రతి సూచనలు నెరవేరుతున్నాయి కాబట్టినైనా బహు జాగ్రత్త కలిగి మేము జీవించాలా పరిశుద్ధంగా జీవించాలా మరి విశేషంగానైనా మీకు నీతి సత్యాన్ని ధైర్యంగా మేము అనేక చోట్ల ప్రకటించాలా అనేకలు శిష్యులుగా తయారు చేయాలా సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలా ప్రవ్వా అయినా అలాంటి ప్రయాసంలో అంటే పరిచయ జీవితంలో మమ్మల్ని అందరూ నడిపించమని ప్రార్థిస్తూ ఇంకేమైనా బలహీతలు ఉంటే ప్రవ్వా మీకు ఆయాస్యకరమైన జీవితం ఉంటే వాటి నుంచి మాకు విడుదల ఇచ్చేయండి వాటిని ఒప్పుకొని మీకు కనికీరం పొందాలా మీ కృపల మీరు జీవించాలనైనా యథార్థతో పరిశుద్ధతో వినయ భయభక్తులు కలిగి నిండు మనసు నిండి సేవించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి మీందు ప్రవ్వా ప్రీతికరమైన సేవ చేసే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయను అయినా గొప్ప దైవానికి ఎంతో వన్నాసా నైనా భయం ఉంటుందే భయంకరమైన దినాల ప్రభా అయినా నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రభావ మీ కన్నీరు విడిచి మేము ఎన్నో ఆత్మలు నశించిపోతున్న దుష్టుడు ప్రభు సమయం కొంచెం బహు భయంకరంగా విజృంభించుడు పనిచేస్తున్న ప్రభావ నైనా మన రాజ్యాన్ని మీకు కోలగొట్టాలా ప్రభా శత్రువు గమని మేము స్వాధీనపరచుకోవాలా ప్రభావ బంధింపబడిన ఆత్మలను ప్రభా మీ విమోచన కలిగించాలా మీ రాజ్యం నడిపించాలా ప్రభా ఈ యుద్ధ పోరాటంలో ప్రభా మేము యుద్ధం నేర్చుకోవాలా నైనా మాకు నేర్పించండి ప్రవా సేవ పరిచయలు ఉన్న ప్రతి ఒక్కరు యుద్ధ సురులే ప్రవా కాబట్టినైనా మేము పోరాడే దురాత్మ సమూహంతో ఆకాశం దురాత్మ సమూహంతో లోకనాథులతో అంధకార చీకటి శక్తులతో మేము పోరాడుతున్నాం ప్రభావా ఈ పోరాటంలో విజయం పొందాలా మాకు చేతులకు చేతులకు వేళ్లకు విధం నేర్పించినైనా మీ యొక్క సర్వాంజ కవచాన్ని మాకు ధరింపజేసి ఓ ప్రభావం యుద్ధంలో మేము పోరాడాల ప్రభావా అనేకలు పక్షంగా మేము పోరాడాలి రాజ్యాన్ని కూలగొట్టాల ప్రభా ప్రతి ప్రపంచాలను మేము ఆక్రమించుకోవాలా ప్రభావ మేము స్వాధీన పరచుకోవాల ప్రభావా ఎందుకంటే మీరు మాకు అధికారం ఇచ్చినైనా అయినా మీ మహిమార్థమే మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం నా దేవ నా ప్రవ్వా నీకు ఎంతో వందాలు వాతావరణం కూడా మీకు అదుపులో తీసుకోని ప్రవ్వా ప్రతి అనారోగ్యాలు కొట్టివేండి ప్రతి ఒక్క బిడ్డలు మీరు స్వస్థపచ్చు ప్రాదిష్టమేనా ఈ ఆరాధన అంతట్లో మీరే ఆధిపత్యం నుంచి నడిపించండి పర్శుదాత్మ మీ సాయమా అనుగరించి మమ్మల్ని అభిషేకించి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరినీ శాశ్వలు పెట్టుకోమని ఈ ఆరాధనలో పాల్గొన్న బ్రదర్స్ సిస్టర్స్ అందరి మీరు దీవించి ఆస్వాదించి బలపరచండి ఇంకెవరైతే రాలేదో అందరినీ నడిపించి ఇక నిత్యం ప్రవా ఇక నేను యూట్యూబ్ ఛానల్లో వాక్యాలంటున్న ప్రతి ఒక్కరిని మీరు ఆస్వాదించండి బలపరచండి ప్రతి ఒక్కరు మీ వాక్యంలో బలపడాలా తరబీత్ బొందాల ప్రవా మీకు నీతి సత్యం ధైర్యంగా ప్రకటించాలా ప్రవా అలాంటి కృప దయచేసి పత్తి ప్రార్థన వాక్యాలను మీరు ఆశ్రవదించి ప్రభావ అనేక చోట్ల వెళ్లి ప్రవ వాళ్ళకి వాళ్ళ జీవితంలో కార్యశుద్ధి కలిగజేయలాగైనా మీరు ప్రేరేపించండి పరశుదాత్మ దేవ మీరే ఆ రీతిగా నడిపించి సహాయించామని వింటున్న వాళ్ళందరూ ఆశ్రవదించి ఓ ప్రవ ఆరాధన మీరు నడిపించినైనా మీకు పరశుదాత్మ నడిపింపు దామని ఓ ప్రవ అయినా మీకు ఒక సాశ్రమం నిలబెట్టుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించిన ఆం తండ్రి ఆమెన్ ఆమెన్ మరి పాటతో దేవుణ్ణి మనం సృష్టిస్తాము ఘనపరుస్తాము పాట పాడము స్థిరపరచు ఆడవు కలపరచు ఆడూ పడిపోయిన చోటే నిలబెట్టు ఆడవు మాపక్షము నిలచి జయమిచ్చు స్థిరపరుచువాడవు బలపరుచువాడవు పడిపోయిన చోటే ఇలాబెట్టువాడవు కనపరుచువాడవు హెచ్చించువాడవు ఓ పక్షము నిలచి జయమిచ్చువాడవు ఏమైనా చేయగలవు కథ మొత్తం నీ నామముకే మహిమ నచ్చు కదు ఏ మైనా చేయల కథ ముక్త మీ నామకే మిమంతా తెచ్చు కయ్యా నీకే నీకే సాధ్యము ఏ సయ్యా నీకే నీకే సాధ్యము సర్వాకు పానిది మా పరమకుమ్మరీ నీ చేతిలోనే మా జీవమున్నది సర్వాకుపానిది మా పరమ నీ చేతిలోనే మా జీవమున్నది మా దైవానీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి మా దైవానీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మా ఊహకు అందరి కార్యములెన్నో జరిగించుచున్నవి ఏమైనా చేయగలవు కదముత్తం మా చూనా చే నీ ఆజ్ఞ ఏమై నజరు గునా నీ కంచదాటగా శత్రువుకు సాధ్యమా నీ ఆజ్ఞ లేనిదే ఏమైనా జరుగుణా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా దేవాణి మా నీ మా దేవాణి వే మాతాడుంటే అంతే చాలును అపవాది తలచిన కీరులన్నీ మేలైపోవును మా దేవాణిపై మాతోంటే అంతే చాలును అపవాది తలచిన కీరులన్నీ మేలైపోవును ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ రాముకే మహిమంతా తెచ్చు కందువు చేయగలవు గత మొత్తం మార్చగలవు నీ నా మముకే మహిమంతా చూకుందో ఏ నీకే నీకే సాధ్యము ఏసయ ఏ నీకే నీకే సాధ్యము స్థిరపరుచువాడవు బలపరుచువాడవు పడిపోయినాబెట్టువాడవు గనపరుచువాడవు హెచ్చించు వాడవు ఆ పక్షము జయమిచ్చువాడవు ఏమైనా చేయగలవు కథ మొత్తం నీ నా ముకి మధ్యంలో ఉన్న కొడి బ్రదర్ వాక్యం షేర్ చేస్తాను ఏ బ్రదర్ అక్క మనము ఈరోజు వాక్యం కొరకు ఫిబ్రిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఆరో వచనంలో నుంచి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్డై ఉండట అసాధ్యము దేవుని వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు ఫలము దయచేయువాడనియు నమ్మవలిను గదా ప్రార్థం చేసుకుని ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించుకున్నాము మహాపరిశుద్ధుడవు మహోన్నతుడవు మహాగనుడవు కృపా సత్య సంపన్నుడ జీవం కలిగిన తండ్రి జీవాధిపతియున్న మా తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవ ప్రేమ స్వరూపివి కరుణ సంపన్నుడవు దయా దాక్షిణ్యుడవు రత్నవర్ణుడవు అతి సుందరుడవు అతి కాంక్షణీయుడవు పదివేల మందిలో గుర్తించదగినటువంటి నా ప్రాణప్రియుడు అయిన దేవ వారునాథ సత్య స్వరూపియ తండ్రి పరలోకమందున్న మా తండ్రి మా దేవ ఏసయ్యా నీకే వందనాలు కృతజ్ఞతలు స్థుతులు నాయన స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువ అయ్యా ఈ దినమును చూడలేక అనేకులు ప్రభువ తండ్రి వాళ్ళు కాలాన్ని ముగించుకున్నారు ప్రభువ అయ్యా నీ దృష్టికి ఏ మాత్రమునైనా మేము యోగ్యులము కాదు ఏ మాత్రమునైనా మేము అర్హులము కాము గాని అయ్యా నీ కృప నీ దయ మా పట్ల ఉంది కాబట్టి నాయన తండ్రి యహోవ దయాలుడు ఆయన కృప నిరంతరము నిత్యముడునన్న కాబట్టే నాయన నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడి ఈ దినం మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టిన ఆయన తండ్రి ఈ రీతిగా నీ సన్నిధిలో మమ్మల్ని చేర్చిన విధానాన్ని బట్టి నేను నీకు వందనాలు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ఇద్దరు ముగ్గురు నామములో ఉంటే అక్కడ ఉంటానన్న దేవుడు మా మధ్యలో మీరునండి మాతో మీరున్నారని మేము నమ్ముచున్నాం దేవ ఇదిగో ఇంతవరకు పాటల ద్వారా నాయన మహిమ పొందినవు దేవ అవును తండ్రి నువ్వేమైనా చేయగలిగినా సమర్థుడవు ప్రభువ కాబట్టే నాయన మేము విశ్వాసము లేని వారిగా నాయన ఉండకుండా విశ్వాసము కలిగి ఉంటేనే మీకు ఇష్టలు అన్న బట్టి దేవ నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువ ఇదిగో నా తండ్రి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవా తండ్రి నాలో నువ్వు ఉండి వాక్యాన్ని ఇక్కడ ఉపదేశించమని బోధించమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి నేను అలాగే ఈ వాక్యం వింటున్న వాళ్ళందరము నాయన మేము వినగలిగిన చెవులు గ్రహించగలిగిన మనసు మాకు దయచేయండి మా మనోనేత్రాలు విప్పండి మా హృదయాలు తెరవండి అయ్యా మీ వాక్యాన్ని సత్యాన్ని గ్రహించేలాగా నాయన మీరే మా కృప చూపించండి మేము వినటం మటుకే కాదు నాయన గ్రహించిన మా మనస్సు తిప్పుకునేలాగా మీరు సహాయం దయచేయమ తండ్రి ఎక్కడ కూడా నాయన నా స్వనీతిని నేను స్థాపించుకోకుండా ఎక్కడ కూడా దేవ నా స్వబుద్ధిని ఆదారం ఆధారం చేసుకోనకుండా నా ప్రవర్తన అంతటిందినైనా నీ అధికారానికి లోపరుచుకుంటూ నన్ను మీ చేతులకు అప్పగించుకుంటూ ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవ ప్రార్థించి అడిగి తండ్రి ఆమె మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన నామం పేరట మీ అందరికీ నా వందనాలు శుభములు తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన స్వప్న సిస్టర్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు దేవునికి మహిమ కలుగును గాక చూడండి హెబ్రిలకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయము ఆరో వచనంలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యము ఎందుకు అపోస్త్రుడైన పౌలు ఈ మాట యొక్క హెబ్రియలు సంఘానికి తన పత్రిక ద్వారా ఈ మాట తెలియజేస్తుందంటే చూడండి మనము మొదట దేవుని అందు విశ్వాసముంచాలి ఆ విశ్వాసము క్రియలతో కూడిందయి ఉండాలి కాబట్టే చూడండి హెబ్రియలకు రాసిన పత్రిక పదో అధ్యాయము ముప్పై ఎనిమిదో నా ఎదుట నీతిమంతుడైన వాడు మూలముగా జీవించును గాని అతడు వెనుకకు తీసిన ఎడల అతని అందు నా ఆత్మకు సంతోషం ఉండదు ఎందుకు విశ్వాసము లేకుండా దేవునికి మనము ఇష్డై ఉండుట అసాధ్యము అని రాయబడిందంటే దేవుని ఎదుట అది చెబుతున్న నేనైనా వింటున్న మీరైనా ఈ లోకములో ఏసుక్రీస్తు ప్రభుని నమ్ముకొని ఏసుక్రీస్తు ప్రభువు నందు విశ్వాసముంచి ఆయన మీద ఆధారపడి ఆయనను వెంబడిస్తున్న ప్రతి ఒక్కరు ఎలా ఉండాలంట విశ్వాస మూలముగా జీవించేవారిగా ఉండాలి మనకు వచ్చిన కష్టాన్ని బట్టి కాని మనకున్న శ్రమను బట్టి కాని లేదా మనకున్న ప్రతికూలమైన పరిస్థితులను బట్టి దేనిని బట్టి కూడా నీ జీవితంలో నువ్వు దేవుని పట్ల అనుమానించకూడదు ఏ విషయములో కూడా దేవుని పట్ల నువ్వు అభ్యంతర పడకూడదు కూడా నువ్వు దేవుని విషయంలో సందేహించకూడదు ఎప్పుడు మన జీవితంలో మనకి అనుమానాలు వస్తాయి ఎప్పుడు దేవుని పట్ల మనకు అభ్యంతరాలు వస్తాయి ఎప్పుడు దేవుని పట్ల మనకు సందేహాలు వస్తాయి అంటే మన పరిస్థితులను బట్టే అది శోధన కావచ్చు శ్రమ కావచ్చు బాధ కావచ్చు ఇరుకులు కావచ్చు ఇబ్బందులు కావచ్చు వ్యాధి బాధలు ఏదైనా గాని ఆయన ఎదుట నీవు నేను ఎలా ఉండాలా విశ్వాస మూలముగా జీవించేవారిగా ఉండాల యసుక్రీస్తు ప్రభుని అపవాది శోధించబడినప్పుడు ఈ రాళ్లను రొట్టెలు చేసుకోమన్నప్పుడు దేవుడు పలికిన మాట ఒకటే మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు దేవుని నోటి నుండి వచ్చు మాట వల్ల బ్రతుకుతాడు ఆ మాటలే దేవుడిచ్చిన ఈ బైబల్ ఈ పరిశుద్ధ గ్రంథం ఈరోజు మనుషుల మాటలు వింటే అది కొంత మట్టుకే మనకు ఉపశమనము ఆ మాటలు కొంత మట్టుకే మనకు ఓదార్పెవు కానీ దేవుని వాక్యము అలా కాదు కాబట్టి దేవుని ఎదుట నీతిమంతుడైన వాడు ఎవరు నీతిమంతుడు పౌలు రోమాపత్రికలో రాశాడు నీతిమంతుడు ఒకడునూ లేడు ఏసుక్రీస్తు ప్రభువే నీతిమంతుడు ఎప్పుడైతే మనమందరము మన పాపముల విషయమై చనిపోయి దేవుని నీతి విషయమై మనము జీవించాలని ఆ సిలువ మీద ఆ రాను తన భుజముల మీద మోసి ఆ సిలువలో దేవుడు ఎప్పుడైతే మనందరి పాపాల నిమిత్తము ఆయన మృతి పొంది సమాధి చేయబడి లేఖనాల ప్రకారంగా దేవుడు మూడో దినము లేచాడు ఆయనని విశ్వసించి నమ్మి ఆయన మరణ భూస్థాపితంలో పాల్పొందిన మనం అందరము ఉచితముగా నీతి మంతులుగా తీర్చబడినవారు ఆ నీతిమంతులుగా తీర్చబడిన మనము ఏసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్న మనము ఏసుక్రీస్తు ప్రభువు నందు విశ్వాసం ఉంచుతున్న మనము అంతము వరకు సహించే ఉండాలి నీ విశ్వాసము ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు కాదు అంతము వరకు నువ్వు సహించిన ఉండాలి అంతము వరకు సహించాలంటే దేన్ని బట్టి కూడా నీ జీవితంలో నువ్వు వెనుకకు తీయకూడదు అది నీ పరిస్థితులను బట్టి కావచ్చు లేదా నీ జీవితంలో వచ్చే పరిస్థితులను బట్టి దేన్ని బట్టి కూడా ఈరోజు వెనుకకు తీయకూడదు అలా బైబుల్లో వెనుకకు తీసిన వారు ఉన్నారు వెనుకకు తీయని వారు ఉన్నారు కాబట్టి దేవుడు చెప్తున్నాడు ఇక్కడ ఒక మాట సంఖ్యాకాండము పద్నాలుగవ అధ్యాయము పదకొండవ వచనము సంఖ్యాకాండము పద్నాలుగవ అధ్యాయము పదకొండో వచనము యహోవా ఎన్నాళ్ల వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు ఎన్నాళ్ల వరకు నేను వారి మధ్యన చేసిన సూచక క్రియలన్నిటినీ చూచి నన్ను నమ్మకయుందురు ఇది దేవుడు పలికిన మాట జీవం దేవుడు సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన ప్రభు యేసుక్రీస్తు ప్రభువే పనికిన మాట ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయదురు ఎన్నాళ్ళ నేను వారి మధ్యన చేసిన సూచక క్రియలు చూచి కూడా నా ఎందు నమ్మకము లేని ఉంటారు ఎందుకు ఈ మాట చెబుతున్నాడంటే చూడండి నిర్గమ కాండము పద్నాలుగో అధ్యాయము పదో వచనంలో ఫరో సమీపించుచుండగా ఇస్రాయేలీలు కన్నులెత్తి ఐగుప్తీలు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యుహోవాకు మొరపెట్టి అంతటా వారు మోసతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా మమ్మను ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మను ఇట్లా చేయనేలా మా జోలికి రావద్దు ఐగుప్తులకు దాసుల మగుదమని ఐగుప్తుల మేము నీతో చెప్పిన మాట ఇదే కదా మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసుల మగుటయే మేలని చెప్పి ఎవరు ఆనాడున్న ఇస్రాయేలీ దేవుని చేత ఏర్పరచబడినవారు ఐగుప్తులో వాళ్ళు కష్టకాలంలో ఉన్నప్పుడు ఆ యొక్క ఐగుప్తు రాజు వారి చేత వెట్టి పనులు చేపిస్తున్నప్పుడు వీళ్ళు మూలుగుతూ నిట్టూర్పులు విడుస్తూ ఎప్పుడైతే వీళ్ళు మొర పెట్టారో ఆ మొర దేవుని వద్దకు చేరింది వారిని దేవుడు చూచాడు కాబట్టి వారి మీద లక్ష్యం దేవుడు అలా భయంకరమైన బాధలో ఉన్న వీరు కష్టంలో ఉన్న వీరు శ్రమలో ఉన్న వీరు చూడండి చరలో ఉన్న వీరు బానిసత్వంలో ఉన్న వీరు మొరపెట్టినప్పుడు అబ్రహముతో చేసిన దేవుని నిబందనను ఆయన జ్ఞాపకము చేసుకొని ఆ పరము నుండి దిగి వచ్చి మోసేని దేవుడు ఆ ఐగుప్తులు ఆ సోయాను క్షేత్రమందు వాళ్ళ పితరుల ఎదుట దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు ఎన్ని మహత్కార్యాలు చేశాడు ఎన్ని సూచక క్రియలు చేశాడు వీటన్నిటిని చూసిన వీరు వాటన్నిటినీ ఎక్కడా కూడా దేవుని పట్ల జ్ఞాపకము తెచ్చుకోకుండా ఎప్పుడైతే వారి వెనుక వచ్చిన పరో సైన్యాన్ని బట్టి ముందున్న సముద్రాన్ని బట్టి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వెనుకకు తీస్తున్నారు ఈరోజు నీ జీవితము అలా ఉంటే ఈరోజు నోటి మాటల చేత నువ్వు పాపం చేయకూడదు ఈరోజు దేవుణ్ణి దూషించే వాళ్ళు ఎక్కువైపోయినారు దేవుణ్ణి మీద సనిగే వాళ్ళు దేవుడు అన్యాయస్తుడు దేవుడు నా పట్ల అన్యాయం చేశాడు అనే మాట్లాడేవారు ఎక్కువైపోయారు వాళ్ళ శ్రమను బట్టి కావచ్చు లేదా వాళ్ళ ఉన్న బాధను బట్టి కావచ్చు అనారోగ్యాన్ని బట్టి కావచ్చు వాళ్ళ పరిస్థితులను బట్టి కావచ్చు దేవుడు నాకు అన్యాయం చేశాడు అని మాట్లాడేవాళ్ళు చూడండి వీళ్ళు ఎక్కడా దేవుణ్ణి ఎందు విశ్వాసం ఉంచారు దేవుడు చేసిన సూచిక క్రియలను దేవుడు వారి ఎదుట చేసిన మహత్కార్యాలు చూసి కూడా దేవుణ్ణి నమ్మలేని వారిగా ఉన్నారు ఈరోజు నీ జీవితంలో దేని విషయంలో నువ్వు భయపడుతున్నావు చూడండి ఆ భయము నీలో పోకపోతే నీ నోటి నుండి కూడా ఇలాంటి మాటలే ఒకరోజు వస్తాయి అందుకు మీ హృదయాలను కలవరపడనియబాకన్నాడు యేసుప్రభ్ కాబట్టి ఆయన నమ్మదగిన దేవుడు ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు ఆనాడు ఇస్రాయేలీల్ని పగలు ఐగుప్తులో ఉన్నప్పుడు పగలు మేఘ స్తంభంలో నుండి రాత్రి అగ్ని స్తంభంలో నుండి దేవుడు నడిపించాడు ఎన్ని సూచక క్రియలు దేవుడు వారు ఎదుట చేశాడు వీటన్నిటిని చూసిన వీరు ఆయన చేసిన ఆశ్చర్యక్రియలన్నిటినీ మర్చిపోయి వాళ్ళ ముందున్న ఆ సమస్యను బట్టి ఆ దాన్ని బట్టి తొందరపడి మేము ఐగుప్తుల్లోకి వెళ్ళుటం మాకు మేలు అంటున్నారు ఈరోజు ఇలానే శోధనలకు లొంగిపోయి శ్రమలకు లొంగిపోయి బాధలకు లొంగిపోయి అనేకులు అభ్యంతర పడి తీసిన వారు ఈ లెక్కకు మించిన వారు ఉన్నారు ఈరోజు క్రైస్తవుల్లో ఈరోజు నీ జీవితం అలా ఉందా దేవుడు పరిశీలించుకోమంటున్నాడు ఈరోజు దేన్ని బట్టి నువ్వు నువ్వు దేవుని మూలముగా జీవించలేవు నువ్వు ముందుకు సాగలేవు అందుకు మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కలు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కరత దాన్ని కొనసాగించు యేసు వైపు ఎందుకు చూడమన్నాడు పావులు ఓపికతో అంటే ఓపిక లేదు ఈరోజు జనాలకి ఈరోజు మనుషుల్లో సహనం లేదు అందుకు తొందరపడేవాళ్ళు తొందరపడి దేవుణ్ణి దూషించేవాళ్ళు తొందరపడి వెనుకకు తీసేవాళ్ళు ఈరోజు లెక్కకు మించి విస్తరించి ఉన్నారు ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు చెబుతున్న నేను పరిశీలన చేసుకోవాలా నీ భక్తి ఒక రోజుని బట్టో కాదు సంవత్సరాలను బట్టి కాదు అంత వరకు సహించే భక్తి నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండగలవు నువ్వు దేవునికి ఎదుట ఆయన మూలంగా జీవించగలవు దేవుని మూలముగా పుట్టిన వారందరూ ఈ లోకాన్ని జయించుద్రు లోకమును జయించేది మనకున్న విశ్వాసమే అన్నాడు కాబట్టి ఈరోజు నీ పట్ల నీకు విశ్వాసం ఉండాలి నీ పట్ల నీకు నమ్మకం ఉండాలి ఈరోజు ఆ విశ్వాసము తొలగిపోతుంది ఎందుకంటే మనుషుల మీద ఆధారపడే విశ్వాసం లేదా వ్యవస్థల మీద ఆధారపడే విశ్వాసం శ్రమ వస్తే కష్టం వస్తే బాధ వస్తే చూడాల్సింది ఆకాశం అందున్న దేవుని వైపే తప్ప మనుషుల వైపు చూడకూడదు కదా మనుషులను నమ్ముకోవద్దు మనుషులను ఆశ్రయించొద్దు యహోవాణ్ణి ఆశ్రయించుట యహోవాణ్ణి నమ్ముకుంటే మేలు అన్నప్పుడు ఈరోజు మనుషులు ఎవరిని నమ్ముకుంటున్నారు చూడండి ఇలా మనుషులు విశ్వాస మూలంగా జీవించలేకపోతున్నారు కాబట్టి ఈ బలహీనతను బట్టి వాళ్ళ అవసరాలను బట్టి ఈ రోజు స్వార్థంతో వాళ్ళని ఉపయోగించుకునే వాళ్ళు లెక్కకు మించి విస్తరించున్నారు మా దగ్గరకు వస్తే మీ కథ అవుతుంది మా దగ్గరికి వస్తే మీకు ఇది వస్తుంది ఈ మాటలు చెప్పి మనుషులని మభ్యపరుస్తున్నారు ఈరోజు నువ్వు ఆధారపడాల్సింది దేవుని మీద కనిపెట్టుకొని ఉండాల్సింది నువ్వు దేవుని మీద నమ్ముకోవాల్సింది నువ్వు నమ్మిన దేవుని మీద ఆశ్రయించాల్సింది నువ్వు నమ్మిన దేవుని మీద తప్ప ఈరోజు నువ్వు మనుషులను ఎందుకు నమ్ముకుంటున్నావు ఎందుకు నువ్వు మనుషుల వైపు చూస్తున్నావు మొదట ఆయన చెప్పింది ఏంది నన్ను కదా ను నా సన్నిధిలో ఉండి అడగాల ను నా సన్నిధిలో ఉండి వెతకాల అప్పుడు నేను పంపిస్తా నీ దగ్గరికి ఎవరో ఆ యోగ్యుడని ఈరోజు ఉన్నారా అలాంటి క్రైస్తవులు ఈరోజు అలాంటి భక్తులు ఉన్నారా అలాంటి సేవకులు ఉన్నారా మనుషులని దేవుని మీద ఆధారపడేవాళ్ళు ఈరోజు ఎవరి మీద నీ గురి చూపిస్తున్నావు మా దగ్గరకు వస్తే బాగవుతారు మేమెతే బాగవుతారు చూడండి బాగు చేసేవాడు కార్యశుద్ధి కలుగజేసేవాడు ఏసుక్రీస్తు ప్రభు తప్ప విత్తిన వాడిలో నాటేవాడిలో ఎవడిలో ఏమీ లేదు చెప్పే నాలో ఈ లోకంలో ఉన్న సేవకుల్లో ఎవరిలో ఏమీ లేదు ఒక కార్యశుద్ధి కలుగజేసేవాడు ఏసుక్రీస్తు ప్రభువే ఆయన అంటున్నాడు నా యద్ధకొచ్చువాడు మొదట ఉన్నానని వాడు నమ్మాల దేవుడు వాడు దేవుడే నమ్ముకొనదగినవాడు ఆపత్కాలములో ఆయన మాత్రమే నమ్ముకొనదగిన సహాయకుడు ఆయననే మనకు ఆశ్రయము దుర్గము అని నమ్మేవాడు అలా నమ్మి ఆయన యుద్ధకొచ్చేవాడు అతను వెతికిన ఫలము దేవుడు దయచేయగలడని ఈరోజు ఉన్నారా విశ్వాసాలు ఈరోజు అలా నమ్ముతున్నారు ఆ దేవుణ్ణి అలా నమకముతో దేవుని అద్దకొస్తున్నారు అలాంటప్పుడు నీ విశ్వాసము గొప్పది కాదు దేవుడు చూచే దేవుడు కాబట్టి ఈ ఇస్రా ఆ పరో సైన్యాన్ని బట్టి ఆ సముద్రాన్ని బట్టి మేము మరలా వెనుకకు తిరిగి వెళ్తాము మరలా మేము వెళ్ళి ఆ బానిసత్వంలో ఉంటాము మరలా మేము ఆ ఐగుబిత్తుల చేత ఆ వ్యక్తి చేస్తాము అనుకుంటున్నారు చూడండి వాళ్ళ ఆలోచన ఎలా ఉంది దేవుని ఆలోచన ఎలా ఉంది నిర్గమ కాండము చూడండి మూడో అధ్యాయము పదిహేడో వచనంలో దేవుడు చెప్తున్నాడు ఐగుప్తు బాదలో నుండి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు అనగా కణానీయులు హిత్యులు అమరొయులు పెరిజీయులు ఇవ్వీయులు ఎబసీయులున్న దేశమునకు మిమ్మను రప్పించదు అని వారితో చెప్పుము ఆయనేమో వారి బాధ నుండి వారిని విడిపించాలి వాళ్ళ చెర నుండి వాళ్ళని విడిపించాలి వాళ్ళ ఆ యొక్క బానిసత్వం నుండి విడిపించి వాళ్ళకంటూ ఒక దేశం ఉండాలి అది పాలుతేనెలు ప్రవహించి దేశానికి దేవుడు నడిపించాలని వాళ్ళ పట్ల ప్రణాళిక కలిగి దేవుడు చేస్తుంటే చూడండి ఈరోజు కుక్క తన వాంతికి తిరిగినట్లు కడగబడిన పంది బురదలో పొల్లినట్లు ఆనాడు ఇస్రాయేలీలు అలా తయారైపోయారు మరలా అదే జీవితం కావాలి ఈరోజు కూడా పాపాల నుండి విడిపించబడిన నువ్వు పాపాల నుండి విమోచించబడ్డ నువ్వు ఈరోజు మరలా పాపములో జీవిస్తున్నావంటే ఆ సామెత నీకు వర్తించదా అలా జీవిస్తుంటే నాకు వర్తించదా ఈరోజు ఎక్కడ క్రైస్తవుల్లో మార్పు చూడండి వాడు దేవుడు వాళ్ళ ఎదుట ఎన్ని కార్యాలు చేశాడు ఇవన్నీ జ్ఞాపకంలోనికి లేవు ఈరోజు నీ కలిగి ఉన్న శ్రమను బట్టి నీ కలిగి ఉన్న బాధను బట్టి ఆలోచిస్తే దేవుడు నీ జీవితంలో చేసినవి ఏవి కూడా నీకు జ్ఞాపకంలోనికి రావు నువ్వు జ్ఞాపకంలోనికి తెచ్చుకున్నప్పుడే ఆయన నువ్వుకు ధైర్యం ఉంటది చూడండి ఐగుప్తుల నుండి విడిపించి ఆ ఎర్ర దాకా నడిపించిన దేవుడు అక్కడ వరకు వాళ్ళను తీసుకొచ్చిన దేవుడు అక్కడి నుండి తీసుకెళ్లడా కానీ అవిశ్వాసం లేదు అందుకు పౌలు మాట్లాడుతున్నాడు హెబ్రిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము పన్నెండో వచనంలో సహోదరులారా జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనిడి నేను విశ్వాసిని నేను గొప్ప భక్తుణ్ణి నాకు విశ్వాసం ఉంది నాకు దేవుడు ప్రేమ ఉందంటే చెప్పుకోవడం సరిపోదు నీ పరిస్థితులను బట్టి నీ జీవితంలో వచ్చే ఆ పరిస్థితులను బట్టి నువ్వు నిలబడినప్పుడే నీ విశ్వాసములో ను నెగ్గిన వాడవి నీకొచ్చే శ్రమలో గాని నీకొచ్చే బాధలో గాని నీ చుట్టూ ఉండే పరిస్థితుల్లో కాని ఎక్కడ కూడా దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఎక్కడ కూడా దేవుని పట్ల ఉన్న నమ్మకాన్ని కోల్పోకుండా ఒక ఏబు ఎలా ఉన్నాడో అలా ఉన్నప్పుడే నువ్వు విశ్వాసి అంతే తప్ప నేను పది సంవత్సరాల నుంచి సుప్రభుని నమ్ముకున్నాను ఇరవై సంవత్సరాల నుంచి దేవుని నమ్ముకున్నాను అవి చెప్పుకోవడానికే పనికి వస్తాయి క్రియలు లేకపోతే అవి ఎందుకు పనికిరావు అన్నట్టు ఎందుకంటే దేవుడు మన విశ్వాసాన్ని చూచే దేవు దేవుడు మనల్ని పరీక్షించే దేవుడు ఆ విశ్వాసం అనే పరీక్షలో నువ్వు లెగ్గలేనప్పుడు దేవునికి ఇష్టడుగా ఉండగలుగుతావా ఈరోజు నీ జీవితంలో నువ్వు వెనుకకు తీసే వ్యక్తిగా ఉంటే నీ పరిస్థితులను బట్టి నువ్వు వెనుకకు తీస్తుంటే నువ్వు ఎలా విశ్వాస మూలముగా జీవించిన శోధనలకు నువ్వు లొంగిపోయి నువ్వు శోధించబడి ఆ శోధనలకు పడిపోతే నువ్వు ఎట్లా విశ్వాసంతో జయించినట్టు కాబట్టి ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఇదే దేవుణ్ణి విడిచిపెట్టి ఈరోజు నీలో ఆ విశ్వాసము లేని ఆ దుష్ట హృదయము ఒకవేళ నీలో ఉంటే చూసుకోమంటున్నాడు నాలో ఉంటే దేవుడు నన్ను చూసుకోమంటున్నాడు ఎందుకంటే అంతము వరకు సహించాలా ఆనాడు పేతులు అపస్తులు వాళ్ళని హింసించినప్పుడు రాళ్ళతో కొట్టినప్పుడు ఆ నామమున బోధించకూడదని వాళ్ళకు ఆజ్ఞాపించినప్పుడు ఎవ్వరు కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు ఆ నామము కొరకు ఎన్ని అవమానాలు అయినా మేము పొందుటకు యోగ్యులం అనుకున్నారే తప్ప ఆనాడున్న అపోస్తులు వెనుకకు తీయలేదు ఈనాడున్న క్రైస్తవులు అలా ఉన్నారా ఈరోజున్న విశ్వాసులు అలా ఉన్నారా కాబట్టి ఎందుకు దేవుడు ఈ మాట చెప్తున్నాడంటే నీ జీవితంలో దేన్ని బట్టి కూడా మనము వెనుకకు తీయకూడదు అంత వరకు మనం సహించాలంటే ఎంతగా నీలో విశ్వాసం ఉండాలి ఎంతగా నీ విశ్వాసముతో దేవుణ్ణి విడిచిపెట్టకుండా నువ్వు ఉండాలా అంటే ఎంతగా నీ విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవాలా మనం ఎంతగా వృద్ధి చేసుకోవాలంటే ఎంతగా దేవుని గురించి మనం వినాలి దేవుని గురించి తెలుసుకోవాలా అప్పుడే కదా ఆయన నమ్మదగిన దేవుడు అన్నాడు ఈరోజు నువ్వు నేనే కాదు కదా కష్టాలు గుండా వెళ్ళేది శ్రమల బాధల గుండా వెళ్ళేది రోగాల గుండా వెళ్ళేది ఎంతో మంది ఉన్నారు కదా బైబుల్లో ఇజ్కి అల్లేడా మరణకరమైన రోగం వచ్చినప్పటికీ నువ్వు మరణమవుచున్నావు బ్రతకవు నీ ఇల్లు చక్కబెట్టుకోమన్నా కానీ తను విశ్వాసముతో ఆ మరణకరమైన రోగం నుండి బయటపడగలిగాడు కన్నీళ్ళు విడిచాడు దేవుడి దగ్గర పట్టుదల కలిగి ప్రార్థించాడు ఆయన కనికరాని కొరకు కనిపెట్టుకున్నాడు అతను కన్నీళ్ళు విడిచింది అతను ప్రార్థన చేసింది దేవుడు చూచాడా లేదా ఏ దేవుడైతే నువ్వు మరణం అవుతున్నావు నువ్వు బ్రతకవన్నావు అదే దేవుడు పదిహేను సంవత్సరాలు తన ఆయుస్సు పెంచిందా చూడండి కాబట్టి ఎందుకు దేవుడు ఈ మాట చెప్తున్నాడంటే ఇలా దేవుని గురించి మనం విన్నప్పుడు దేవుని గురించి మనం చదివినప్పుడు దేవుణ్ణి మనము సంపూర్ణంగా తెలుసుకున్నప్పుడు మనం వెనుకకు తీయము అదే మన విశ్వాసము అలా ఉండకుండా ఒక మనుషుల మీదనో ఒక వ్యవస్థల మీదనో ఒక సంఘాల మీదనో ఒక వ్యక్తుల మీదనో ఆధారపడేదైతే నువ్వు ఇసుక మీద ఇల్లు కట్టుకున్న వాడివి కూలిపోతావు దేవుని వాక్యం మీద దేవుని మాటల మీద కట్టుకోకుండా ఎవడైనా సరే వాడు ఎవడైనా సరే అది నేనైనా మీరైనా ఎవరైనా సరే అది ఎంత పెద్ద సంఘమైనా సరే ఎంత పెద్ద గొప్ప సేవకుడైనా సరే వాళ్ళు కూలిపోతారు గాలి తుఫాను ఎక్కువైపోతే వాన వరదలు ఎక్కువైపోతే కూలిపోతాయి ఎందుకంటే బండ మీద అవి కట్టబడలేదు ఈరోజు అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద నువ్వు కట్టబడిన దానివైతే నువ్వు కదిలించబడవు ఎందుకంటే ఆ అపోస్తలు ప్రవక్తలు వాళ్ళ గురి యేసు ప్రభువే ఆయనని చూస్తూ నడిచిన వాళ్ళు వాళ్ళు దేవుని వైపు చూసి నడిచిన వాళ్ళు ఈరోజు నువ్వు దేనివైపు చూసి నడుస్తున్నావు ఈరోజు నువ్వు గ్రహించుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి జీవం దేవుణ్ణి విడిచిపెట్టే ఆ దుష్ట హృదయము ఆ విశ్వాసము లేని హృదయం ఒకవేళ నాలో ఉన్న మీలో ఉన్న చూచుకోండి అది ఎట్లా నీకు అర్థమవుతుందంటే నీ మాటలను బట్టి నీలో ఉన్న భయాన్ని బట్టి నీలో ఉన్న కలవరాన్ని బట్టి నువ్వు పడే ఆ తొందరపాటును బట్టి ఆ మాటలను బట్టి నువ్వు విశ్వాసము లేని ఉన్నావు దేవుని అది ఈరోజు నువ్వు విశ్వాసము లేని దానివిగా ఉన్నావు దేవుని కాబట్టే దేవుడు మాట్లాడే దేవుడు ఆయన మాట్లాడే దేవుడు కాబట్టే ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు నేను మట్టుకే వింటాను నేను గ్రహించుకోను గ్ అనుకుంటే నువ్వు ధన్యుడు కాలేవు నువ్వు ధన్యురాలు కాలేవు యేసు ప్రభు ప్ ఎవరు ధన్యులని చెప్పాడు మీ కన్నులు చూచుచున్నవి గనుక మీ చెవులు వినుచున్నవి గనుక మీ హృదయాలు తిప్పబడుతున్నాయి కాబట్టి మీరు ధన్యులు నువ్వు ఉట్టి వినే వ్యక్తివైతే విని అవతలకు వెళ్లి ఆ మరిచిపోయే వ్యక్తివైతే నీలో ఏ క్రియగా ఎరబడదు కాబట్టి నువ్వు ఎక్కడ వేసినా గొంగలి పురుగులాగా నీ విశ్వాసం అట్లనే ఉంటుంది నువ్వు అలానే బలహీనురాలుగా బతుకుతావు అబ్రహాం ఎలా బలవంతుడయ్యాడు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుని వాక్యము ఆయన యుద్ధకు వచ్చినప్పుడు అతడు విశ్వాసము నందు కాలేదు ఎందుకు వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు దాన్ని నెరవేర్చుటకు ఆ దేవుడు సమర్థుడని నమ్మాడు అబ్రహం ఈరోజు వాక్యాన్ని అలా నమ్మే భక్తులు ఉన్నారా స్టేటాసులు పెట్టుకోవచ్చు మనం లేదా గ్రూపుల్లో పెట్టుకోవచ్చు లేదా మనం చెప్పవచ్చు కాని మన హృదయములో ఉందా ఆ వాక్యం ఆ వాక్యాన్ని మన హృదయములో అవలంబించుకుంటున్నాము అంతగా ఆ వాక్యాన్ని మనం నమ్ముతున్నామా దాన్ని పట్టుకుంటున్నామా మన ఇంట్లో ఉంటేనో మన స్టేటస్లో ఉంటేనో మనం పెట్టుకుంటే కాదు ఉండాల్సింది ఈ హృదయం అనే పలక మీద నీ వాక్యం రాయబడాలి అక్కడ రాయబడితే అది విశ్వాసం లేని దుష్ట హృదయం అవ్వదు జీవం గల్లా దేవుణ్ణి విడిచిపెట్టరు శ్రమను బట్టి కష్టాన్ని బట్టి బాధను బట్టి చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి నువ్వు కలవరపడవు నువ్వు దిగులు దేనికి కూడా నువ్వు భయపడవు ఎందుకంటే నమ్మదగిన వాడు మనకు దేవుడు కాబట్టి ఆ నమ్మదగిన దేవుణ్ణి నువ్వు నమ్ముకున్నావు కాబట్టి ఆయనను ఆశ్రయిస్తున్నావు కాబట్టి ఆయన వారికి ఆశ్రయ దుర్గము ఉంటాడు కాబట్టి ఇస్రాయేలీలు ఎలా అయితే ఆ పరో సైన్యాన్ని బట్టి ఆ ముందున్న ఎర్ర సముద్రాన్ని బట్టి వాళ్ళు భయపడి వాళ్ళు వెనుకకు తీశారు అలాగే బైబుల్లో మనం చూస్తే చూడండి సమయాలు మొదటి గ్రంథము చూడండి సమూయాలు మొదటి గ్రంథము చూడండి సమయాలు మొదటి గ్రంథము పదిహేడో అధ్యాయము చూడండి సమయాలు పది మొదటి గ్రంథము పదిహేడు అధ్యాయము నాలుగో వచనము గాతువాడైన గొల్యాతు అను సూర్యుడ పిలిస్తీల దండుల నుండి బయలుదేరుచుండెను అతడు ఆరు మూల జేనేడు ఎత్తు మనిషి అతని తల మీద రాగి స్థిరస్థానముండెను అతడు యుద్ధ కవచము ధరించియుండెను ఆ కవచము ఐదు తులముల రాగి ఎత్తుగలది మరియు అతని కాళ్లకు రాగి కౌచమును అతని భుజములకు మధ్యను రాగి బల్లె ఒకటియుండెను అతని ఈట కర్ర నేతగాని దోని అంత పెద్దది మరియు అతని ఈట కోన ఆరు తులముల ఇనుము ఎత్తుగలది ఒకడును డాలు మోయిచు అతని ముందర పోచుండెను అతడు నిలిచి ఇస్రాయేలీల దండు వారిని పిలిచి యుద్ధ పంక్తులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చి తిరిగి నేను పిలిస్తీన్ కారా మీరు సవులు దాసులు కారా మీ పక్షమున ఒక నేరపరుచుకొని అతని నా యుద్ధకు పంపుడి అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసుల మగుదము నేను అతని జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులై మాకు దాస్యము చేయుదరు ఈ దినమున నేను ఇస్రాయేళలుల సైన్యములను తిరస్కరించుచున్నాను ఒకని నియమించిన ఎడల వాడును నేను పోట్లాడదామని ఆ పిలిస్తీయుడు చెప్పుచూ వచ్చను సవులను ఇస్రాయేలులందరూ ఆ పిలిస్తూని మాటలు విని బహు బహుభీతులయ్యి చూడండి యుద్ధము చేయాల్సిన రాజు సవులు ఇస్రాయేలీలు ఆ పిలిస్తీని యొక్క రూపాన్ని ఆకారాన్ని చూసి అతని మాటలు విని బహుభీతులైపోయి అతనితో యుద్ధము చేయడానికి భయపడుతున్నారు జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టినారు విశ్వాసము చూడండి ఈ ఆత్మ ఈ పిరికితనము గల ఆత్మ ఈ కలవరపరిచే ఆత్మ ఈ భయాన్ని సృష్టించే ఆత్మ ఆనాడున్న ఇస్రాయేళ్లు నుంచి ఆ అవిశ్వాసములో ఉన్న వాళ్ళందరిలో కనిపిస్తుంది ఈరోజు సమస్య పెద్దదైతేంది దాని ఆకారం పెద్దదైతేంది నీకు దేవుడు తోడుగా ఉన్నప్పుడు నీ పక్షాన దేవుడు ఉన్నప్పుడు నీ పక్షమున యుద్ధము చేయువాడు ఎహోవా అన్నప్పుడు నీలో ఏముండాలా తెగింపు ఉండాలి కదా నీలో రోషం ఉండాలి కదా పౌరుషం ఉండాలి కదా చూడండి యుద్ధము చేయాల్సిన వాడు అభిషేకించబడ్డ సవులు పిరికివాడైపోయినాడు ఇస్రాయేలీలు అందరూ అందుకు దేవుడు ఒకని కనుగొన్నాడు ఆ రోషము ఆ పౌరుషము ఆ తెగింపు దావీదలో చూశాడు కాబట్టి దేవుడు తనని తనని నిలబెట్టుకుని తనే యుద్ధము చేసి ఓడిచ్చాడు ఈ రోజు నువ్వు దేన్ని బట్టి నీ జీవితంలో భయపడుతున్నావు ఈరోజు కూడా పరిచర్యలో సువార్తలో అనేక ఆటంకాలు ఉన్నాయి ఆ ఆటంకాలను బట్టి ఆ మనుషులు ఏదో చేస్తారని భయపడి వెనుకకు తీస్తున్నారు నీ సేవలో నువ్వు చేసే దేవుని పట్ల ఏ స్వార్థం లేకపోతే దేవుణ్ణి ప్రేమించి చేసేదైతే ఎందుకు ఆ దావిదిని ఎలా అయితే ఎలుగుబంటి నుంచి సింహముల నుండి దేవుడు రక్షించినప్పుడు ఈ గొల్యాతి నుండి దేవుడు గెలిపించినప్పుడు ఈరోజు ఈ మనుషులు అలాంటి దుష్ట మృగాలైతే ఏం చేయగలవు నేను కానీ ఆ తెగింపుందా ఈరోజు నువ్వు దేన్ని బట్టి చూసి వెలుకు తీస్తున్నావు ఈరోజు క్రైస్తవులు చెప్పుకోవడానికి విశ్వాసులు చెప్పుకోవడానికి మేము సేవకులము మేము అభిషేకించబడ్డాము కానీ ఎక్కడా ఉంది వారిలో క్రియలు ఎక్కడ ఉంది వాళ్ళలో ఆ దావిదికున్న రోషు ఎక్కడ ఉంది ఆ దేవుని పట్ల సమర్పణతో చేసేది అందరూ పిరికి వాళ్ళలాగా తయారయ్యారు ఈరోజు క్రైస్తవుల్లో వెంటాడుతున్నది ఈ ఆత్మనే ఈ పిరికితనం ఆత్మ వెంటాడుతుంది అందుకు వాళ్ళకి వాళ్ళు ఆలోచించి వెనుకకు తీస్తున్నారు ఈరోజు గొల్యాతు లాంటి వాళ్ళు ఎలుగుబంటు లాంటి వాళ్ళు సింహం లాంటి వాళ్ళు అవి అన్ని మృగాలు ఆ మృగాల నుండి దేవుడు కాపాడినప్పుడు నువ్వు అదే విధంగా దేవుని పక్షాన నువ్వు చేయగలిగితే దేవుడు ఎందుకు నీ పక్షాన ఉన్నాడు చూడండి సవులు భయపడుతున్నాడు ఎవరిని బట్టి గొల్లిస్తుని బట్టి సవులు అభిషేకించబడ్డవాడే కదా దేవుని ఆత్మను పొందుకున్నవాడే కదా దేవుని గురించి తెలుసుకున్నవాడే కదా ఆ బాలుడైన దావిదులో ఉన్న తెగింపు రోషము సౌలులో లేదు అందుకు పౌలు అన్నాడు నూతన నిబంధనలో దేవుడు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చాడు గాని పిరికితనము గల ఇవ్వలేదు ఎందుకు నువ్వు పోరాడాలి నువ్వు ఎదుర్కోవాలి అన్నిటి ఎదుర్కొని నిలబడే ఆ ఆత్మని ఇచ్చాడే తప్ప ఈరోజు మనకున్న పరిస్థితులను బట్టి వెనుకకు తీసే ఆ పిరిగితనాన్ని దేవుడు మనలో పొయ్యలేదు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలన్నాడు దేవుడు దావీదు ఆ విశ్వాసముతోనే ఆ గొల్్యాత్తును ఓడించగలిగాడు దావీదు వెనుకకు తీయలేదు ఎందుకు తన దేవుడు సమర్థుడని నమ్మాడు ఈరోజు నీ జీవితంలో అలా దేవుడు నేను నమ్మగలుగుతున్నావా నా దేవునికి ఏది అసాధ్యమైనది లేదు నేను నమ్మితే అది సాధ్యమే అంటున్నాడు అలా అన్నీ సాధ్యమైనప్పుడు ఈరోజు నువ్వెందుకు భయపడాల ఎందుకు నీలో పిరికితనం ఉండాల ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మన భక్తులము విశ్వాసులము క్రైస్తవులము అని చెప్పుకుంటే సరిపోదు సౌలు ఇస్రాయేలీలే ఆనాడు వాళ్ళు యుద్ధంలో దావీదు వెళ్ళకపోతే దేవుని నామము దూషించబడేది దేవుని నామము అవమానపరచబడేది కాని ఒక్కడే దేవుని పక్షాన చూడండి ఒకటో సమయంలో పదిహేడో అధ్యాయము ముప్పై ఆరో వచనము చూడండి ఈ దినము నా నిన్ను నా చేతికి అప్పగిచ్చును నేను నిన్ను చంపిని తల తెగవేతును ఇస్రాయేలీలో దేవుడున్నాడని లోక నివాసులు అందరూ నేను ఈ దినము నా ఫిలిస్తీన్ ఆకాశ పక్షులకు భూ మృగములకు ఇత్తను అప్పుడు యహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు యుద్ధము యహోవాదే సేవ అంతే నువ్వేదో పోట్లాడుతున్నావు నువ్వేదో సాధించుకుంటున్నావు అనుకుంటున్నావు కానీ పరిశుద్ధాత్ముడు మనలో ఉండి చేస్తున్నాడంత నువ్వు నిలబడాలా ఆయన పక్షాన నువ్వు ఉండగలగాల ఆ తెగింపు ఆ పట్టుదల ఆ ఆ సువార్త నిమిత్తము ఆ పరిచయం నిమిత్తము ఎన్ని ఉన్నా సరే నువ్వు దేవుని పక్షాన్ని నిలబడి చూడు ఆయన మహిమని నీ జీవితంలో చూస్తాను ఎందుకు ఆయన నమ్మదగిన దేవుడు ఆయన అవసరం ఏమీ లేదు ఇప్పుడు ఆ గొలియాతు ఓడించాలంటే ఈటలు కత్తులు యుద్ధోపకరణాలు కావాలా దావిదికి కానీ దావిది ఎలా జయించాడు కేవలము విశ్వాసముతోనే కానీ ఆ విశ్వాసాన్ని విడిచిపెట్టాడు సవులు దుష్ట హృదయం జీవం గల దేవుణ్ణి విడిచిపెట్టాడు ఈరోజు అలానే ఆ జీవం గల దేవుణ్ణి విడిచిపెట్టారు అన్నాడున్న ఇస్రాయలి కాబట్టి మేము వెనుకకు తీస్తాము మరలా ఐగుప్తులకు దాసులం అగితే మాకు మేలు మాకు మంచిది అని ఆలోచన చేస్తున్నారు సవులు ఇస్రాయేలీలు యుద్ధం చేయాల్సిన వాళ్ళు వెనుకకు తీస్తున్నారు ఈరోజు నీ జీవితాన్ని నువ్వు పరిశీలించుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు నేను వెనుకకు తీస్తున్నానా ముందుకు ధైర్యంతో నేను సాగుతున్నాను ఈరోజు నా పరిస్థితులను బట్టి నేను కలవర పడుతున్నానా నా పరిస్థితులను బట్టి కూడా నిరీక్షణతో దేవుని కొరకు కనిపెట్టుకుంటున్నాను కష్టాలు బాధలు వస్తుంటాయి ఎందుకు బైబిల్లో ఎవరు పొందలేదు కష్టాలు ఏసు ప్రభువే శ్రమ అనుభవించినప్పుడు ఏసు ప్రభువే శోధించబడ్డప్పుడు నువ్వు నేనేమన్నా గొప్పవాళ్ళమా కష్టాలు శ్రమలు ఆ బాధల్లోనే కదా నీ విశ్వాసం అనేది తెలిసేది లేదా దేవుడు నాకు అది ఇచ్చాడు ఇది ఇచ్చాడు అది చేశాడు ఇది చేశాడు అనుకుంటున్నావు ఆ చేసిన దాన్ని బట్టి ఆ దేవుని పక్ష సాక్ష్యం చదువుతున్నావు అవన్నీ తీసేసి చూడు అదే దేవుణ్ణి అందరి ఎదుట నువ్వు దూషించిపోతావు ఈరోజు దూషించే వాళ్ళు లేరా ఏబు దూషించలేదే ఏబు ఎక్కడ తొందర పడలేదే తొందరపడి నోటి మాట్లాడుతూ ఎక్కడా పాపం చేయలేదే చూడండి అభి హలో అక్కడ అదే పోయింది సరే చూడండి ఇంకొక వాక్యము చూడండి మనకి దానియలు గ్రంథము చూడండి దానియలు గ్రంథము మూడో అధ్యాయము పద్నాలుగో వచ్చినము అంతట నిపుకనేజరు వారితో ఇట్లా నేను శద్రకు మెషకు అభేద్ను మీరు నా దేవుణ్ణి పూజించుట లేదనియు నేను నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదనియు నాకు వినబడినది అది నిజమా బాకాను పిల్లం గురువుని పెద్ద వీణను వీనను సుకోనియను విపంచికను సకల విధములకు వాద్య మీరు విను సమయములో సాగిల నేను చేయించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో మీరు వేయబడుదరు నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు చూడండి రాజుకి కోపం వచ్చేసింది ఎందుకు ఆ రాజ్యాలన్నిటి మీద ఆయన పట్టుగలవాడు కదా గొప్పవాడు కదా ఎవరు కూడా ఆయన మాట వినకుండా ఉండరు కదా అలాంటి రాజుకి తన జీవితంలో మొట్టమొదటి అనుభవం వీళ్ళ ద్వారా ఆ రాజు మాటకు వీళ్ళు లెక్క చేయలేదు కాబట్టి రాజుకు కోపం వచ్చేసింది కాబట్టే ఇదిగో మరలా ఈ వాయిద్యాలు ఇవన్నీ మోగిన వెంటనే మీరు సాగిల నేను చేయించిన ఆ బంగారం ప్రతిమకు మొక్కండి నమస్కరించండి లేకపోతే మండుతున్న అగ్నిగుండంలో మీరు పడవేయబడతారు అని చెప్పడమే కాకుండా నా చేతిలో నుండి మిమ్మల్ని తప్పించగల దేవుడు ఎక్కడున్నాడు అని ఆ రాజు మాట్లాడుతున్నాడు అప్పుడు వాళ్ళు ఇచ్చిన సమాధానం చూడండి ఈరోజు నీ జీవితంలో ఏదొచ్చినా ఈ మాట మనం ఉచ్చరించుకోవాలి చద్రకును మెషకును అభజ్ఞయు రాజుతో ఇలాగూ చెప్పి నెప్కజ్నేజుడు హిందుని గురించిన నీకు ప్రత్యుంతరిమి ఇయ్యవలనన్నా చింత మాకు లేదు ఎందుకు దేనిని గురించి కూడా మీరు చింత పడకూడదు అన్నాడు దేవుడు మీలో ఎవడన్నా చింతించటం తన ఎత్తు మోరడెక్కువ చేసుకోగలడా ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అని దేవుడు మనకు చెబుతుంటే ఈ రోజు నువ్వెందుకు నీలో నువ్వు దిగులు పడుతున్నావు కొన్ని దిగులు పడుతున్న నువ్వు కలత చెందుతున్న నీవు భయపడుతున్న నువ్వు ఏమన్నా చేయగలిగేవాడివా చేయగలుగుతావా ఆ ప్రభు దృష్టి నీ మీద పడకపోతే ఆయన సహాయం చేయకపోతే ఆయన దీవించకపోతే ఆశీర్వదించకపోతే ఎవడు కూడా గొప్పవాడు కాడు కదా నువ్వు గొప్పవాడి నువ్వు దీవించబడాలన్నా ఆశీర్వదించబడాలన్నా నువ్వు మేలు పొందుకోవాలన్నా సహాయం చేయాలన్నా ఎవరు చేయగలరు దేవుడే కదా ఆయన నమ్ముకున్నప్పుడు ఆయన మీద ఆధారపడుతున్నప్పుడు ఆయననే చేయగలన్నప్పుడు నువ్వు నీ పరిస్థితులను బట్టి నువ్వు చింతించటం వల్ల నువ్వు చేయగలిగదేంది కాబట్టి వీళ్ళు అంటున్నారు మేమెందుకు చింతించాలా నువ్వు చెప్పిన మాటలను బట్టి నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు లేడు అన్న నీ మాటను బట్టి నువ్వేదో మమ్మల్ని మండుతున్న అగ్నిగొండంలో ఏదో పడవేస్తావన్న నీ యొక్క నిర్ణయాన్ని బట్టి మాకు చింత లేదు ఇది రూఢీపరచుకోవడం విశ్వాసం మూలంగా జీవించడం అంటే ఇదే నా చుట్టూ ఉన్న పరిస్థితులు అవి పెద్దవిగా ఉన్నా చిన్నవిగా ఉన్నా భయంకరంగా ఉన్నా ప్రమాదకరంగా ఉన్నా నాకు చింత లేదు ఎందుకు జలములలో బడి వెళ్ళిన అవి నా మీద పొంగి పార్లవు అన్నాడు దేవుడు నేను అగ్నిలో నడిచినా గాని అవి నన్ను కాల్చాలవు అలాంటి విశ్వాసము మనలో ఉందా అలాంటి విశ్వాసముతో నువ్వు జీవిస్తున్నావా చూడండి అప్పుడు అంటున్నాడు మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించుటకు రక్షించుటకు సమ్మర్థుడు ఈరోజు నీ శ్రమను బట్టి నీ కష్టాన్ని బట్టి నీ బాధను బట్టి ఆయన ఒక్కడే తప్పించగలడు ఆయన ఒక్కడే నిన్ను ఆదుకోగలడు నిన్ను నిలబెట్టగలడు నువ్వు మనుషుల వైపు చూడు పది రోజుల తర్వాత చనిపోయేవాడు రెండు రోజులకే చనిపోతావు అన్నట్టు అట్టు ఉంటారు మనుషులు ఈరోజు మనుషులు అలానే బతుకుతున్నారు అనమాట మాటలతో నిన్ను చంపుతారు అనమాట నీ పడిపోయిన స్థితిని చూసి లేదా నీ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి నీకు ఆ బాధ ఈ మనుషుల మాటలే నిన్న ఇంకా బాధిస్తాయి అనమాట ఎందుకంటే నేడున్న వాళ్ళు అలా బతుకుతున్నారు కాబట్టి అక్రమం విస్తరిస్తే అనేకుల్లో ప్రేమలు చల్లారిపోతాయి ఎవరిలో ఉంది ప్రేమ ఎవరిలో ఉంది నిజమైన ప్రేమ భార్యలో ఉందా బిడ్డల్లో ఉందా తల్లిదండ్రుల్లో ఉందా సహోదరుల్లో ఉందా సేవకుల్లో ఉంది ఎవరు ఎవరి ప్రేమలో నిజము ఎప్పుడు తెలుస్తుంది నీ ప్రేమ నిజమైంది కాదని మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు ఎట్లా ఉంటాయి ఈ ఏ గల్లో చేమల్లాగా వస్తారు అవి ఏమి లేనప్పుడు చూడు ఒక్కడ కనపడరు చూడండి వాళ్ళు మాట అన్నారు ఎందుకు కోపం వచ్చేసింది కాబట్టి రాజుకు కోపం వచ్చి ఈ మండుతున్న అగ్నిగొండం చూసి వీళ్ళు భయపడట్లేదు ఆ మండుతున్న అగ్ని ఏడింతలు చేస్తే ఆ ఏడింతలు అయినా అగ్నిని చూసైనా వీళ్ళలో భయం వస్తదేమో అనుకున్నాడు రాజు ఎలా అయితే గొలియాతును చూసి సవులు పిలిస్తీన్లు భయపడి బహుభీతులైనారు ఆ పరో సైన్యాన్ని చూసి ఆ ముందున్న ఎర్ర చూసి ఆనాడున్న ఇస్రాయేలీలు బహుభీతులైనారు వీళ్ళ ముగ్గురు కూడా అలానే బహుభీతులు అవుతారేమో ఆ ఏడింతల అగ్ని ఆ యొక్క తీవ్రతను చూసి అప్పుడైనా వీరు మనసు మార్చుకొని సాగిల పడి మొక్కుతారేమో అనుకున్నాడు రాజు కానీ వాళ్ళ తెగింపు వాళ్ళలో ఉన్న పట్టుదల వాళ్ళలో ఉన్న దేవుని పట్ల నమ్మకం విశ్వాసం రాజు సిగ్గుపడ్డాడే తప్ప వాళ్ళు సిగ్గుపడలేదు ఆ రాజు దావిదుని అడ్డగిచ్చిన అన్నలు దావిదును చూసి ఆ గొల్లితుని చూసిన వాళ్ళు సిగ్గుపడ్డారే తప్ప దావీదు సిగ్గుపడల ఎందుకంటే దేవుని అందున్న విశ్వాసము దేవుని అందున్న నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు నేను సిగ్గుపరచనీయుడు దేవుడు ఏబును చూసినా ఆయన సహోదరులు ఏబుని చూసిన ఆయన స్నేహితులు అదే ఏబును దేవుడు మరలా దృష్టి పెట్టి దీవించి ఆశీర్వదించినప్పుడు సిగ్గుపడు అంటారు తన భార్యతో సహా ఎందుకంటే ఆయన సిగ్గుపరచే దేవుడు కాదు ఆయన రాజు సిగ్గుపడ్డాడు రాజు ముఖం వికారబోయింది నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపెంపగల దేవుడు ఎక్కడున్నాడు అన్న ఆ రాజే ఈ దేవుడే పూజారుహుడు అంటున్నాడు చూడండి అది విశ్వాస మూలంగా జీవించడం అంటే దేనికి దిగులు పడం మనం ఆకాశం వచ్చి భూమి మీద పడుతున్నా కూడా నీ హృదయంలో నువ్వు కలవర పడవు వాళ్ళు విశ్వాసం మూలంగా జీవించేవాళ్ళు చెప్పుకుంటే కాదు వాక్యాలు పెట్టుకుంటే కాదు వాక్యాలు చెబితే కాదు నేను చెప్పవచ్చు నువ్వు చెప్పవచ్చు ఎవరైనా చెప్పవచ్చు కానీ నీ శ్రమలో కూడా నీ బాధలో కూడా నీ కష్టంలో కూడా నీవు నీ నమ్మకాన్ని పోగొట్టుకోకుండా నీ విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా నీ నిరీక్షణను కూడా పోగొట్టుకోకుండా ఏ దేవుణ్ణైతే నమ్మినావో అంత వరకు ఆ దేవుని మీద నమ్ముకుంటావో చూసినావా వాళ్ళే భక్తులు విశ్వాసులు వచ్చి కూర్చున్నంత మాత్రాన వచ్చి చెప్పినంత మాత్రానా భక్తులు అయిపోరు విశ్వాసులు నాలో విశ్వాసం ఉంది నేను భక్తి పరుణ్ణి నేను విశ్వాసిని ఆ సర్టిఫికేట్ దేవుడు ఇవ్వాలని ఆ సాక్ష్యం దేవుడు ఇవ్వాలేబు వంటి వాడు భూమి మీద ఒకడు లేడు అని సాక్ష్యం ఇచ్చాడు దేవుడు మోసే వంటి సాత్వికుడు ఒకడు లేడు దేవుడిచ్చాడు సాక్ష్యం నీకు సాక్ష్యం దేవుడు ఇవాళ దావిదుని ఎందుకు అనుకున్నాడు దేవుడు యుద్ధం చేయాల్సిన వాళ్ళు పిరికి వాళ్ళు దేవుడు యుద్ధం లేని చేత యుద్ధం చేపించి వాళ్ళని సిగ్గుపరిచాడు దేవుడు తన ఆకారాన్ని బట్టి విర్ర విగిన సిగ్గుపరిచాడు దేవుడు గొల్లి తనను నమ్ముకున్న వాళ్ళు తన ఎందు విశ్వాసం ఉంచిన వారిని అక్కడ కూడా దేవుడు సిగ్గుపరచడు కాబట్టి ఈరోజు నువ్వు ఎందుకు చింతించాల మన పరిస్థితులు అవి రెట్టింపు గాని ఎంతైనా గాని ఆయనకి తెలియదా ఆ రోజు పైరో సైన్యాన్ని పరో హృదయాన్ని ఎందుకు కఠినపరిచాడు ఆ ఆ హృదయాన్ని దేవుడు కఠినపరచకపోతే ఈ ఇస్రాయోలీలు భక్తి గల్లోనో భక్తిగీనులో తెలియదు దేవుడికి ఎందుకంటే ఆయన శోధించే దేవుడు పరిశీలించే దేవుడు పరీక్షించే దేవుడు పరీక్షించండి పరిశోధించండి ఆయన ఎవ్వరిని గురించి జడ్జిమెంట్ ఇవ్వడు దేవుడు కాబట్టి వీళ్ళు ఆ ఏడంతల మంటను చూసి ఎవరైతే వీళ్ళని అగ్నిలో వెయ్యాలనుకున్నప్పుడు ఆ అగ్నిలో వెయ్యాలనుకున్న ఆ బలిష్ఠులు కూడా కాల్చివేయబడింది చూసి కూడా వాళ్ళ మాటలో ఏ మాత్రం అంత కూడా వెనుకకు రాలేదు ఈరోజు మన భక్తుల గురించి చెప్పండి ఈ రోజు చెప్పే మాటలు రేపొద్దున మనకు ఉండవు ఈరోజు మనం చూపించే విశ్వాసము రెండు రోజుల తర్వాత మనలో కనిపించదు నిలకడ లేని వాళ్ళం మనం స్థిరము లేని వాళ్ళం ఎందుకంటే వాక్యం మీద ఆధారపడి వాక్యం అనే పునాది మీద నువ్వు సదాకాలము నీ గురి దేవుని మీద పెట్టేవాడివైతే నువ్వు అదే నువ్వు మనుషుల మీద పెట్టేవాడివైతే నువ్వు కదిలించబడతావు కాబట్టిరోజు ఎందుకు దేవుడు ఈ మాట మనతో చెప్తున్నాడంటే ఆ మంట ఏడింతలు అయిందంటే ఎంత తీవ్రత ఉంటది ఒక మంటకే భయపడి జనాలందరూ వచ్చి సాగిల పడుతుంటే తీవ్రమైనా గాని ఆ ముగ్గురు వెనుకకు తీశారా ఆ గొల్లిత్తిని చూసిన దావీదు ఏమన్నా వెనుకకు తీశాడా అదే అభిషేకించబడిన సవులు యుద్ధం చేయాల్సిన ఇస్రాయేలీలు వెనుకకు తీశారు అదే తెగింపు అదే రోషము సౌలు చేస్తే దేవుడు యుద్ధం చేసి సహాయం చేసేవాడు కదా అనాడు అపోస్తులు వాళ్ళ ప్రాణాలు కూడా వదులుకొని ఆ నామము కొరకు ఎన్ని నిందలైనా అవమానాలైనా మేము భరించుతాము అనుకుంటేనే కదా అంత మహత్కార్యాన్ని దేవుడు చేశాడు భూమి కూడా తలకిందులైంది ఈరోజున్న పాస్టర్లు ఉన్నారా చెప్పండి ఈరోజు ఉన్న సేవకులు ఉన్నారా పోనీ నువ్వు నీ విశ్వాసం అలా ఉందా ఆ నామం కొరకు నా ప్రాణమైన ఇవ్వడానికి నువ్వు ముందు వరుసలోకి వస్తున్నావా ఎనుకున్నవాడివి మాటలు చెప్పుకుంటే ఏం లాభం అండి ఎప్పుడు చూస్తావు దేవుని కార్యం ఆ రాజుకి అందరూ సాగిలి పడ్డారు వాళ్ళు ముగ్గురు దేవుని పచ్చ నిలబడ్డారు కాబట్టి దేవుని అక్కడికి రాగలిగాడు ఇస్రాయల్లు యుద్ధం చేయాల్సిన వాళ్ళు తీశారు ఒక బాలుడైన దావీదు ముందుకొచ్చాడు కాబట్టి దేవుడు తనను మహిమపరుచుకున్నాడు ఆ ఒక్కడివి నువ్వు కాకూడదు ఆ ఒక్కడిని నేనెందుకు కాకూడదు ఎందుకు దేవుని పక్షాన నిలబడకూడదు ఎందుకు అలా నా జీవితాన్ని నిర్ణయించుకోకూడదు ఒక రోగం వచ్చి చనిపోతానో ఒక యాక్సిడెంట్ అయ్యి లేదా పాపము చేసి చనిపోతే కన్నా దేవుని కొరకు చనిపోతే చాలు నా మటుకైతే బ్రతుకుట క్రిస్తే చావైతే మేలు అనుకున్నాడు కాబట్టే కదా ఆ సమర్పణ పౌరులలో ఉంది కాబట్టే కదా ఆ సేవ చేయగలిగాడు ఆ నామం కొరకు నేను ఎన్ని అవమానాలైనా పడతాము ఎన్ని దెబ్బలైనా తింటాము ఎంతగాయినా కొట్టించుకుంటాము హింసించబడతాము అని అనుకోబట్టే కదా ఆనాడున్న పేతురు అపస్తులు సేవ చేయగలిగారు ఈరోజు ఉంది ఆ సేవకుల్లో ఏం విశ్వాసులు మీరు వీళ్ళ ఎక్కడుంది దేవుని భక్తి ఒక శత ఒక పన్నెండేళ్ల స్త్రీ తనను ముట్టింది ఎవరిని దేవుడు చూశాడు ఎందుకంటే ఆ విశ్వాసి ఎవరు అంతగా నా వస్త్రాలు ముడితే బాగుపడతానని ఇంతగా నన్ను నా ఎద్దకొచ్చింది ఎవరు అని శిష్యుల్ని అడిగి ఆయన అంతా ఎందుకే చూస్తున్నాడు దేవుడికి చాలా ఇష్టము విశ్వాసులు అంటే శతాధిపతిని చూసినప్పుడు వెనకున్న ఇస్రాయేళ్లు ఎందుకు చూడాలా దేవుడు వాళ్ళల్లో కనబడలేదు ఆ విశ్వాసం శతాధిపతిలో కనిపించు మనలో కూడా సేవకులు ఉండొచ్చు సేవ చేయొచ్చు కానీ వాళ్ళందరిని మించిన విశ్వాసము నీలో దేవుడు చూడగలుగుతున్నాడా అంత విశ్వాసము గొప్పదిగా నీలో ఉంటుందా వాళ్ళు నమ్మినారు అలా దేవుని ఎందుకు విశ్వాసం ముంచారు ఈరోజు నువ్వు విశ్వాసం ఉంచగలుగుతున్నావు కొన్ని రకాలు అలా ఉంటాయి తోమా లాగా ఉంటాయి అంటే ఏదన్నా జరిగితేనే దేవుడు వాళ్ళు ఉన్నట్టు లేకపోతే వాళ్ళ దేవుడు లే ఉన్నట్టు అనుకుంటా అంటే సూచక క్రియలను బట్టి మహాత్కార్యాలను బట్టి నమ్మే రకాలు వెళ్ళి తోమ అలానే ఉన్నాడు కదా నేను ఆయనని చూస్తే కాని ఆయనను పొడిచిన దాంట్లో వేలు పెట్టి చూసి నేను పరీక్షించుకుంటే గాని అయన సజీవుడని ఆయన మీకు కనబడినన్న మాట నేను నమ్మను అన్నాడు అంటే నీ ఏదన్నా దేవుడు చేస్తేనే నువ్వు నమ్ముతావా నమ్మకపోతే దేవుడు కాడా చూడండి ఎక్కడ నీ విశ్వాసం అతను విడిచిపెట్టాడు దేవుణ్ణి శిష్యులు తనతో పాటు ఉన్నవారు ఆయన మాకు కనబడి అన్నప్పుడు తోమా నమ్మలేదు జీవం గల దేవుణ్ణి విడిచిపెట్టాడు అదే తోమా లాజరు చనిపోయినప్పుడు పక్కన లేడా నాలుగు రోజుల క్రితం చనిపోయిన లాజరు వాసన వస్తున్న శరీరంలో ఉన్న లాజరు దేవుడు మాట పలికితే లేచి తిరిగి రాలేదా చూడండి ఈరోజు ఎందుకు దేవుడు ఈ మాట చెప్తున్నాడంటే ఈరోజు మన జీవితంలో ఏదన్నా చేస్తే నమ్మేది అలా తోమాలాగా మనం ఉండకూడదు అవిశ్వాసులముగా దేవుని ఎదుట ఉండకూడదు సౌలులాగా ఇస్రాయిలు లాగా ఆ గొల్యాత్తును చూసి భయపడి వెనుకకు తీసేవారిగా మనం ఉండకూడదు ఆ వెనక ఉన్న బట్టి ముందున్న సముద్రాన్ని బట్టి చూసి వెనుకకు తీసేవారిగా మనం ఉండకూడదు దేని గురించి నాకు చింత లేదు దిగులు లేదు బాధ లేదు ఎందుకు తప్పించుటకు రక్షించుటకు నా దేవుడు నమ్మదగిన వాడు సమర్థుడైనప్పుడు నేనెందుకు భయపడాలా అని ఆ మనం ముందుకు పోవాలా ఆ విశ్వాసం మూలంగా మనం జీవించాలా వాళ్ళే దేవుణ్ణి చూపించగలరు ఈ లోకానికి ఆనాడున్న భక్తులు చూపించారు ఈనాడున్న భక్తుడు భక్తులు మనం చూపించలేమా ఆయన నిన్న ఒకటే రీతిగా ఉన్నప్పుడు ఈరోజు ఎందుకు ఉండడు వాళ్ళలో ఉన్న ఆ విశ్వాసము వాళ్ళు దేవుని పట్ల కనబరిచిన ఆ భక్తి ఈరోజు నీ జీవితంలో నువ్వు కనబరచగలుగుతున్నావా వాళ్ళు లక్ష్యం నుంచింది ఒకటే దేవుణ్ణే ఈరోజు లక్ష్యం ఉంచేది అనేకం మనిషి ఆధారపడేది అనేకమైన వాటి మీద అందుకు జీవము దేవుణ్ణి విడిచిపెట్టినట్టు విశ్వాసము లేని దుష్ట హృదయము చెప్పే నాలో వింటున్న మీలో మనలో ఎవరిలోనైనా ఉందేమో చూసుకోండి ఈరోజు నా పరిస్థితులను బట్టి నేను వెనుకకి తీస్తున్నానా లేదా నా పరిస్థితులను బట్టి నా నోటుతో నేనేమన్నా పాపం చేస్తున్నానా దేవుడు దూషిస్తున్నానా కాబట్టి ఇంకొక వాక్యము చూడండి చూడండి లూకాసు వార్త చూడండి లూకాసు వార్త దానికి ముందు మత్తాయి సువార్త పదిహేడో అధ్యాయము ఆరో వచ్చినము నీ శిష్యుల యొక్కకు వాని తీసుకొని వచ్చి తిని గాని వారు వాని స్వస్థపరచలేకపోయిరని చెప్పాను అందుకు యేసు విశ్వాసము లేని మూర్ఖతరము మీతో నేను ఎంత కాలము ఉందను ఎంత వరకు మిమ్మల్ని ఈ మాట ఆనాడు శిష్యులను బట్టే చెప్పల దేవుడు ఆనాడున్న ఇస్రాయేళ్లును బట్టి కూడా దేవుడు అని అందుకు ఈ ప్రజలు ఎందుకు నన్ను అలక్ష్యం చేస్తున్నారు నేను చేసినవి చూసి కూడా ఎందుకు నా ఎందు నమ్మకం లేని వారిగా ఉంటున్నారు నా ఎందుకు ఎందుకు వీళ్ళు విశ్వాసం ఉంచలేకపోతున్నారు ఆ నెఫ్లిన్ చూసి రాత్రంతా ఏడ్చి మరలా మనం ఐగుప్తులోకి వెళ్ళిపోదాము అనుకుంటున్నారు ఒకరిని నియమించుకొని మరలా తిరిగి ఐగుప్తులకు వెళ్దాం అంటున్నారు దేవుడికి బాధ ఉండదా దేవుడికి బాధ ఉండదా ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఆయన సెన్సిటివ్ కదా యేసు ప్రభు కన్నీళ్లు విడిచాడు ఎందుకు మనం కన్నీళ్ళు విడిస్తే చూడలేక ఆయన కన్నీళ్ళు విడిచాడు అదే యేసు ప్రభు అన్యాయాన్ని చూడలేక ఏం చేశాడు ఆ దేవాలయం దగ్గర మొత్తాన్ని తోసివేశాడు అంటే ఆయన మనలాంటి స్వభావం కలవాడు కదా పోలిక ఆయన స్వరూపం అంటే ఆయన అన్యాన్ని చూసి సహించలేకపోయాడు అందుకు తాడుపెట్టి అందరినీ తరిమేశాడు అదే దేవుడు లాజరు చనిపోయి అక్కడ ఉన్న వాళ్ళు అందరు ఏడుస్తున్నప్పుడు చూసి కన్నీళ్ళు విడిచాడు అంటే దుఃఖంలో ఉన్న వాళ్ళను చూస్తే ఆయన దుఃఖపడ్డాడు కాబట్టి దేవుడుకి బాధ ఉండదా వీళ్ళకి ఎన్ని సూచక క్రియలు ఆ ఎర్ర సముద్రాన్ని రెండు పాయలు చేసి ఆ వెనకొస్తున్న పరో సైన్యాన్ని ఆ నీళ్లల్లో నేను చేసినప్పుడు ఈ నెఫ్లీల్ని నేను చేయలేన సముద్రాన్ని రెండు పాయలు చేసిన వాడిని నీ నెఫ్లీల్ని చేయలేనా దావీలాగా దేవుడు మా పక్షాన ఉన్నాడు మాకు తోడుగా ఉన్నాడు ఇక మాకు భయమేంది అని ముందుకు పోవలసిన వాళ్ళు చాతగాని లాగా ఏడుస్తూ కూర్చున్నారు ఈరోజు నీ జీవితంలో చాతగాని వాళ్ళలాగా ఏడుస్తున్నావా చేతగాని దానిలాగా ఏడుస్తున్నావా నువ్వు చేతగాని వేడవుతావు ఎందుకు శ్రమదినమున నువ్వు కృంగిన ఎడలా నువ్వు చేతగాని దానివి చాతగాని వాడివి నువ్వు దానిలాగా ఉండకూడదు లేచి నిలబడి దానితో ఎదుర్కొని పోరాడే వ్యక్తిలాగా ఉంటేనే నువ్వు విశ్వాసివి లేకపోతే ఒక పిరికివాడివి పిరికి నువ్వు అవిశ్వాసివి నువ్వు ఒక అపనమ్మకం గల్ల దాని ఏడ్చే రకాలందరూ వీళ్ళే నీ బట్టి నీ కష్టాన్ని బట్టి బాధను బట్టి నువ్వెందుకు కృంగిపోవాలా ఎందుకు నీలో నువ్వు అధైర్యపడాలా ఎందుకు నీ మాటలను బట్టి నువ్వు తొందరపడి దేవుని ఎదుట పాపం చేయాలా నీ శ్రమను బట్టి నువ్వు పోరాడడం నేర్చుకోవాలా మనం శోధనలను ఎదుర్కొని ఆ శోధనను సహించడం నువ్వు జయించకపోతే మనం వ్యర్థమే మన విశ్వాసం వ్యర్థమే దేవుని దగ్గరికి రావడం వ్యర్థమే జయించాలా జయించువాడే నాతో పాటు తండ్రి కుడిపార్శం కూర్చుంటాడు అన్నాడు దేవుడు నేను జయించాను కాబట్టి మీరు జయించాలన్నా అవును మన దేవుడు రాజులకు రాజున్నప్పుడు నువ్వు రాజువు కదా రూపో పోయి యుద్ధం చేయాలా మనం యుద్ధం చేసేవాళ్ళం కదా కాబట్టి దేవుడు ఎందుకు చదువుతున్నాడు ఈ మనిషి కుమారుడు భూమి మీదకు వచ్చినప్పుడు విశ్వాసము కనుగొనున అంటే ఇప్పుడు మనం ఉంటుంది ఆయన రాకడ దినముల్లో ఇది విశ్వాసం లేని తరము పైకి బత్తిలాగా కనిపిస్తారు గాని ఎవరి లోపల శక్తి లేని తరం ఇది చూడడానికి చెప్పుకుంటారు మేము భక్తులము విశ్వాసులమని లోపల నిజమైన భక్తి విశ్వాసం ఉండదు దేవుణ్ణి ఆశ్రయించే శక్తి వాళ్ళు ఆశ్రయించారు కాబట్టి గొల్లియాతు చిన్న చిన్న రాళ్లతో కొట్టి చంపగలిగాడు దానికి పెద్ద యుద్ధోపకరణాలు ఏం దావీ ఆ మండుతున్న అగ్నిగుండెని చూసి వాళ్ళే మాత్రం కూడా భయపడలేదు దావీదు తన జీవితంలో వచ్చిన ఆ అరికాలు మొదలుకొని నడినెత్తుగల ఆ బాధ కురుపులతో బాధింపబడుతూ అంత అత్యధిక బాధ అనుభవించినా గాని మేలే కాదు కీడు కూడా అనుభవించడము తగదా అంటున్నాడు అంటే ఆ కీడులో కూడా దావీ ఆయన ఏబు వెనుకకు తీయలేదు బిడ్డలను పోగొట్టుకున్నాడు ఆస్తులు పోగొట్టుకున్నాడు పశువులను పోగొట్టుకున్నాడు పనివారిని పోగొట్టుకున్నాడు ఏ దేవుడైతే తన చేతి అత్యధికంగా దీవించి ఆశీర్వదించాడు అవన్నీ కోల్పోయినా గాని దేవుడిచ్చాడు దేవుడు తీసుకున్నాడు ఆయన నామానికే మహిమ అపవాది సిగ్గుపడ్డాడు అపవాది సిగ్గుపడాలా నీ విశ్వాసాన్ని బట్టి అపవాది భయపడాలా నిన్ను బట్టి నువ్వు అంత బలవంతుడుగా మారాలి నీ విశ్వాసము నిన్ను అలా నిలబెట్టాలి అంతే తప్ప నీ భక్తి నీ విశ్వాసము నిన్ను బలహీనురాలుగా చేస్తే ఎందుకు వస్తున్నావు నా దగ్గరికి రాబాక అంటున్నాడు యేసుప్రభు ఎందుకు వచ్చి నా గురించి నువ్వు చదువుతున్నావు నీలో పిరికితనం పెట్టుకొని నీలో నువ్వు భయపడుతూ పిరికితనంతో ఉంటూ నా మీద అభ్యంతర పడుతూ నా మీద సనుగుతూ ఎందుకు వస్తున్నావు నాకు అవసరం లేదు నీలాంటి వాళ్ళు నాకు దావిదు లాంటి వాడు కావాల సద్రకు మేసకు అభిజ్ఞ లాంటి వాళ్ళు కావాలా ఏబు లాంటి వాళ్ళు కావాలా పిరికివాళ్ళు నాకు అవసరం లేదు కాబట్టే పిరికి వాళ్ళు పరలోకానికి పోవట్లేదు అవిశ్వాసులు పరలోకానికి పోవట్లేదు ఎందుకు ను చేతగాని వాళ్ళలాగా కూర్చుంటావు చూడండి ఏబు అపవాదిని సిగ్గుపరిచాడు ఆ అపవాది సంబంధి గొల్లితి సిగ్గుపడ్డాడు రాజు సిగ్గుపడ్డాడు నెబ్కద్జర్ ఎందుకు రాజాజ్ఞను కూడా వాళ్ళు మార్చగలిగారు వాళ్ళ విశ్వాసం ముందు రోజు ను దేవుని ఎదుట విశ్వాసం మూలంగా జీవించాల మనం దేవుడి చిత్తం లేని దేవుడు ఆజ్ఞ లేనిది ఏమి జరిగినప్పుడు అది ఆయన చిత్తంలోనే జరుగుతుంది కాబట్టి ఆ శ్రమలో కూడా నువ్వు ఆనందించడం నేర్చుకోవాల మనుషులు అంటారా అదే మనుషులు రేపు ఒక సంవత్సరం తర్వాత నీ స్థితి మారని సిగ్గుతో తలదించుకుంటారు లోకుల మాటల గురించి లేదా పనికి మన వాళ్ళ మాటల గురించి చేతగాని వాళ్ళ మాటల గురించి మనల్ని పిరికి వాళ్ళగా బలగిన వరిచే వాళ్ళ మాటలు పట్టుకుంటే దేవుని వాక్యాన్ని నువ్వు పట్టుకోలేవు దేవుని పక్షాన నువ్వు నిలబడలేవు లోకంలో ఉన్న వాళ్ళని మనం చూడడానికి కాదు మనం దేవుని వద్దకు మనం నమ్మిన దేవుని చూడ్డానికి అందుకు సులువుగా చిక్కలు పెట్టు పాపాన్ని విడిచిపెట్టి ఎందుకు విశ్వాసానికి కరత దాన్ని కొనసాగించేవాడు యేసుప్రభు అని చెప్తున్నాడు చేయించింది ఆయన ఒక్కడే ఆయనను చూసి దావీదు చేయించాడు కాబట్టి ఈ సున్నతి పొందలేని నా దేవుణ్ణి తిరస్కరించుటకు వీడు ఏ నాకు నా పక్షమున నాతో ఉన్నవాడు నా దేవుడైన యోహోవా యుద్ధము యోహోవాదే ఆ నామాన్ని బట్టి యుద్ధం చేశాడు నువ్వు చూడాల్సింది యేసుప్రభుని తప్ప నువ్వు చూడాల్సిందే పరిస్థితులను కాదు నువ్వు చూడాల్సింది మనుషుల మాటలు కాదు లక్ష్య పెట్టకు నీ గురి దేవుడి మీద ఉండదు వాళ్ళ మాటలు ఏదో ఒక రోజు నిన్ను కదిలిస్తాయి పడిపోతావు జాగ్రత్త పడమంటున్నాడు పనికి వాళ్ళ మాటలు ఈ లోకంలో పనికి మాటలు అవిశ్వాసుల మాటలు భక్తిహీనుల మాటలు చేతగాని వాళ్ళ మాటలు మనం పట్టించుకోకూడదు మన పట్టించుకోవాల్సింది దృష్టి పెట్టాల్సింది ఆధారపడాల్సింది ఈ జీవ గ్రంథాన్ని దేవుని వాక్యాన్ని అబ్రహాము బలహీనుడు కాల విశ్వాసములో బలవంతుడయ్యాడు ఈరోజు నువ్వు బలవంతుడుగా బలవంతురాలుగా మారాలి దేవుడు చెప్తున్నాడు ప్రభువ నాలో ఏమన్నా ఆ దుష్ట హృదయం ఉందేమో నా జీవితంలో నా శ్రమను బట్టి నా బాధలను బట్టి ఈరోజు నేను వెనుకకు తీసే ఉన్నానేమో నాలో పిరికితనం ఉందేమో శిష్యులు వెళ్ళగొట్టలేకపోయారు ఆ దెయ్యాన్ని అడుగుతున్నారు శిష్యులు శిష్యులు ఏకాంతముగా ఏసునద్దుకు వచ్చి మేమెందు చేత దానిని వెళ్లగొట్టలేకపోతామని అడిగిరి సౌలు ఎందుకు పిలిస్తీలు ఎందుకు ముల్యాత్రను ఓడించలేకపోయారు విశ్వాసం లేని దాన్ని బట్టే కదా అంటే ఆ దెయ్యాన్ని బట్టి శిష్యుల్లో భయం ఉంది భయపడుతూ చేయి పెడితే దెయ్యం ఈరోజు చాలా మంది చేసేవాళ్ళే కానీ మనుషుల్లో లోపల భయాలు ఏం భక్తి ఉంటే వెచ్చగా ఉండు చల్లగా ఉండు నుచ్చగా ఎందుకుంటావు లోపల పిరిగితనాన్ని పెట్టుకుంటూ లోపల భయాన్ని పెట్టుకుంటూ లోపల అనుమానాన్ని పెట్టుకుంటూ ఎందుకు ప్రార్థనలు చేయాలా ఎందుకు చేతులు పెట్టాలా ఎందుకు సేవలు దేవుని మీద నీకు నమ్మకం లేనప్పుడు ఈరోజు చాలా మంది భయపడే వాళ్ళు ఉన్నారు అరే నా దేవుడు నా పక్షాన ఉన్నప్పుడు నా దేవుడు నాకు తోడుగా ఉన్నప్పుడు నా నామమున మీరు ఏదడిగినా నేను చేస్తానన్న ఆ వాగ్దానాన్ని బట్టి నా ఎందుకు విశ్వాసం ఉంచేవాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు అని ఆయన ఇచ్చిన వాగ్దానము నమ్మదగినది బట్టి దాన్ని ఉచ్చరించి దాన్ని నమ్మి చేతులు పెడితే ఏమవుతుంది నీకు అంటే దేవుని కంటే బలవంతుడా ఏడంతల మంట దేవుని బలమైనదా చూడండి ఏది బలమైన వాడు ఎవరు బలవంతుడు నీ దేవుడైన యహోవాయే ఆయననే బలవంతుడు అదే గాలి తూపాన్ని లేచి నిలబడి ఒక్క మాట గద్దిస్తే సైలెంట్ అయిపోయి కూర్చున్నది ఉనికిపోయినవే ఆయన మాటకి ఆయన మాట వింటే ఎండిన ఎముకలకు జీవం వచ్చింది ఆయన మాట వింటే నుండి ఆకాశాలు నక్షత్రాలు ఈ పక్షులు వచ్చినాయి కాబట్టి దేవుడు నమ్మదగిన వాడే కాబట్టి మనం భయపడేవారిగా మన హృదయాలను కలవరపరుచుకునే వారిగా సమస్యలను బట్టి పరిస్థితులను బట్టి శిష్యులు అంటున్నారు అయ్యా మేము నశించిపోతున్నాం అయ్యా అంటున్నారు యేసుప్రభేమన్నాడు అక్కడ నీ విశ్వాసం ఎక్కడ అన్నాడు అవును సౌలి విశ్వాసం ఎక్కడ ఇస్రాయిలీ విశ్వాసం ఎక్కడ ఈరోజు నీ విశ్వాసం ఎక్కడ విశ్వాసంతో జీవించు అవిశ్వాసిగా నువ్వు ఉండొద్దు అపనమ్మకస్తురాలుగా నువ్వు నా దగ్గరికి రావద్దు నీలో భయాన్ని పెట్టుకుంటూ నీలో పిరికితనాన్ని పెట్టుకుంటూ నీలో నీవు నన్ను అనుమానిస్తూ నా సేవ చేయొద్దును నువ్వు నేను ఇష్టపడను నాకు విశ్వాసులు కావాలా భక్తులు కావాలా నా మూలంగా జీవించేవాడు ఒక్కడైనా సరే వాడిని పదివేల మంది లక్ష మందిగా నేను చేసుకోగలను వాడి ద్వారా నేను నా చిత్తాన్ని నెరవేర్చుకోగలను నా ప్రభావాన్ని నా కార్యన్నే నేను నాకు పిరికి వాళ్ళు అవసరం లేదు నాకు భయపడే వాళ్ళు అవసరం లేదంటున్నాడు యేసుప్ర ఈరోజు నువ్వు పిరికివాడిగా జీవిస్తావా భయంతో జీవిస్తావా అవిశ్వాసంతో ఉంటావా లేదా నా దేవుడు నా పక్షాన్ని ఉన్నాడు అనే ఆ పౌరుషముతో ఆ రోషముతో దేవుని పక్షాన్ని నిలబడతావా నీ సమస్యలను బట్టి నువ్వు ముందుకు కొనసాగుతావా లేదా ఇస్రాయేలీలాగా వెనుకకు తీసి నువ్వు జీవిస్తావు తీర్మానం నీదే సిద్ధపాటు నీదే నీ తీర్మానని బట్టి సిద్ధపాటును బట్టి మన దేవుడైన యోహోవా ఆమోదిచ్చేవాడు తీర్మానం నీలో ఉండాలా దావిదు తీర్మానించుకున్నాడు ఎలుగుబంటి నుంచి సింహముల నుండి కాపాడిన దేవుడు వాటి ఈ పిలిస్తీయుడు ఒకడు అనుకున్నాడు తీర్మానం అది నిలబడ్డాడు దేవుడు సహాయం చేయలేదా ఆ నామం కొరకు ఎన్ని నిందలైనా అవమానాలైనా మేము పడతాం అనుకున్నాడు దేవుడు వాళ్ళకి సహాయం చేయలేదా తీర్మానం లేకుండా సిద్ధపాటు లేకుండా నీలో ఎక్కడ కూడా దేవుని పట్ల నమ్మకం లేకుండా విశ్వాసం లేకుండా నువ్వు పిరికి దాని వాళ్ళగా పిరికి వాళ్ళగా జీవిస్తూ నేనేం చేయగలను దేవుడు కాబట్టి లాస్ట్ వాక్యము దేవుడు మనతో చెప్తున్నాడు కాబట్టి వాక్యము కన్క్లూజన్ వాక్యము చూడండి యేసు యోగాను సువార్త చూడండి యోహాను సువార్త ఇరవయో అధ్యాయం ఇరవై ఏడుచు తర్వాత తోమాను చూచి నీ వ్రేలు ఇట్టు చాచి నా చేతులు చూడము నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమను అవిశ్వాసులుగా మనం ఉండకూడదు విశ్వాసులుగానే ఉండాలా ఆ విశ్వాసము ఈ లోకాన్ని జయించేదిలాగా ఉండాలి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచేదిలాగా ఉండాలి నీ విశ్వాసము ఆ మండుతున్న అగ్నిగుండముల నుండి వాళ్ళ ముగ్గురిని ఎట్లా రక్షించిందో ఆ గొలియాత్ర నుండి దావీదిని ఎట్లా రక్షించిందో ఆ సింహముల బోనుల నుండి దాని ఎట్లా రక్షించిందో ఈరోజు నీ విశ్వాసము నిన్ను రక్షించేదిగా ఉండాలా నీ విశ్వాసము ఆయన నామం పేరిట ఆయన గొప్ప కార్యాలు చేసేదిగా ఉండాలా దయ్యాన్ని వాళ్ళు వెళ్ళగొట్టలేకపోయారు శిష్యులు ఈరోజు అన్ని దేవునికి లోబడతాయి అన్నిటి మీద నాకు అధికారం ఉంది ఏది అసాధ్యమైనది ఉండదని దేవుడు నాకు వాగ్దానం ఇచ్చినప్పుడు నేనెందుకు వెనక వేయాల చేతపడి చేస్తే వాడు నాకేంది అవి ఆకాశ మండలంలో నుండి వస్తే నాకేంది ఎక్కడి నుండి వస్తే నాకేంది భయ చెప్పండి నేను ప్రొటెక్ట్ చేసిన వాడికి మాస్క్ ఎందుకు పెట్టుకుంటావు కరోనా లోపలికి ముక్కులకు పోకూడదని కదా అట్లా తల నుండి కింద వరకు నువ్వు ప్యాక్ చేయబడితే నువ్వెందుకు పిరికోడివి నిన్నెందుకు వచ్చి పడతాయి నువ్వు ప్యాచ్ చేయట్లేదు కాబట్టి నిన్ను అటాక్ చేస్తున్నాయి కదా చూడండి నిన్నెందుకు ముడతాయి యేసుప్రభుని ఎక్కడన్నా దెయ్యం వచ్చి ముట్టినట్టు చూసినామా యేసుప్రభుని ఎక్కడన్నా ఆ శోధనకి వచ్చి శోధించడం చూసినాం కాని ఎక్కడన్నా యేసు ప్రభుని చేసినట్టు చూసినామా యేసు ప్రభు పోరాడలేదా ఆకాశ మండలంలో ఉన్న వాటితోటి పోని దలు ఎక్కడన్నా అవి ఆయనను చేసినట్టు మనం చూస్తున్నామా దేవుణ్ణి ధరించుకున్నవాడికి భయమేంది నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అన్నప్పుడు నీకు అవి దెయ్యాలు అయితే అయింది దురాత్మలైతే మంత్రాలైతే అయింది ఏ అయితేంది నువ్వు మరణకరమైనది తాగినా కూడా నీకు హాని చేయదన్నప్పుడు ే నీలో ఉన్నవాడు పిరికివాడాలి అందుకు నువ్వు పిరికివాడిలాగా బతుకుతున్నావా అందుకు దయ్యాలను చూసి భయపడుతున్నావా దురాత్మలను చూసి నువ్వు భయపడుతున్నావా వాడితో పోరాడాల్సిన వాడివి ఉన్నవాడు గొప్పవాడు అన్నప్పుడు గొలియాతో ఉన్నాడు చదివినాం కదా ఆయన పరిస్థితి ఎత్తుందో ఆ రూపాన్ని చూసి భయపడారు ఈరోజు ఆ రూపం ఎలాంటిది ఎందుకు నీకెందుకు భయం నా దేవుడు నా పాపచన్ ఈరోజు నా దేవుడు నిన్ను నా చేతులకు అప్పగిస్తున్నాడు నువ్వు వెళ్లాల్సిందే నా చేతిలో ఓడాల్సిందే అన్నప్పుడు ఎందుకు వెనకేస్తున్నావు ఈరోజు నీ జీవితాన్ని పరిశీలించుకో పరీక్షించుకోమంటున్నాడు ఏ విశ్వాసం లేకుండా నువ్వు పిరికి ఓడిలాగా ఉంటే నేను నమ్ముకున్నా నేను ఏం చేయలేను నిన్ను నేను రక్షించలేను ఎందుకంటే నువ్వు పరలోకానికి పోవు నువ్వు రాసిపెట్టుకోవాలా ఇది నాలో పిరికితనం ఉంటే నేను పోను పరలోకానికి నాలో అవిశ్వాసం ఉంటే నేను అవిశ్వాసిరాలుగా జీవిస్తే నేను పోను పరలోకానికి నేను పరలోకానికి పోనప్పుడు నేనేవుని నిరాదాయుణ్ణే నేను విశ్వాసంతో ఉంటాను విశ్వాసంతో జీవిస్తాను విశ్వాసంతోనే అన్నిటినీ జయిస్తాను ఈ పట్టుదల మనకు ఉండాలా అలా దేవుని మూలంగా జీవించాలా అన్నిటినీ ఎదుర్కొని జయించి జయించిన వాడిగా ఒక్కనొక దినం ఎదుట నిలబడేవారిగా మనం అందరం ముందులాగిన దేవుడు మనల్ ఆయన జ్ఞాపకం ఉంచుకొని ఆ రీతిగా తన కృప తన ఆత్మ మనకి దయచేయును గాక పరిశుద్ధుడా మహోన్నతుడా గొప్ప దేవుడా మాకు చాలిన దేవుడా నీకు స్తోత్రములు వందనాలు అవునయ్యా నా విశ్వాసం ఉంచువాడు నాయన గొప్ప కార్యములు చేయను అన్నావు తండ్రి అవును ప్రభు తండ్రి నువ్వు బలవంతుడవు అయ్యా తండ్రి మేము కూడా బలవంతులమే కాబట్టి సర్వము సమస్తము నీకు లోబడుతున్న అయ్యా అవి మాకు కూడా లోబడతాయి ఎప్పుడైతే మాలో ఉన్న భయాన్ని బట్టి కలవరాని బట్టి వాటికి మేము లోబడుతున్నాము అందుకు ఈరోజు చేతగానివారం అయిపోయినాం కాబట్టి ప్రభువ తండ్రి ఒక శద్రకు మెసకు అభిజ్ఞం ఎలా అయితే విశ్వాసం మూలంగా జయించాడు ఒక ఏబు ఎలా అయితే జయించాడు ఒక అబ్రహాము ఎలా అయితే ఉన్నాడు అదే అభిషేకించబడి అభిషేకం కూడా సవులు లాంటి వాడున్నాడు ప్రభువ తండ్రి తండ్రి అలాగే నా ప్రభు ఇస్రాయేలీలు ఉన్నారు ప్రభువా బైబుల్లో ఎంతో మంది ఉన్నారు ప్రభు తోమ కూడా అవిశ్వాసం కనబరిచాడు కానీ ఎప్పుడైతే నువ్వు విశ్వాసుగా ఉండమన్న అదే తోమ మరలా వెనుకకు తీసుకోలేదు ప్రభువ అలాగే పేతుడు కూడా ముమ్మార్లు నేను నెరగనన్న పేతుడు అదే పేతుడు అనేకులు ఎదుట నీ గురించి సాక్షిగా నిలబడగలిగినాడు ప్రభు అవునయ్యా నీ ఆత్మ ఉన్నప్పుడు నీ ఆత్మతో మేము నింపబడినప్పుడు మాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అని అనుకున్నప్పుడు వాడు గొల్యాత అయినా ఓడిపోవాల్సిందే రాజైనా సరే సిగ్గుపడాల్సిందే అవి ఆకాశంలో ఉన్న దెయ్యాలైనా దురాత్మలైన అవి ఏవైనా సరే సాతాను మా కాళ్ళ కిందను చితక తొక్కుతా అన్నాం వాడే మా కాళ్ళ ఉన్నప్పుడు వాడి సమూహమునైనా మాకు వెంటుకతో సమానము కాబట్టి తండ్రి మేము వాటి మీద లక్ష్యం కాదు ఉంచాల్సిందే ప్రభు నువ్వు ఇచ్చిన ఆ ఆత్మల పట్ల భారం ఆ యొక్క సువార్త మేము ప్రకటించాలా నశించిపోతున్న ఆత్మలు మేము రక్షించాలా అపవాదీ చరలో బందీలుగా ఉన్నవారిని ఆ బందీలుగా ఉన్న ఆ బంధకాల నుండి విడిపించాలా కట్లతో నైనా ఉన్నవారిని ఆ కట్లు విప్పేవారిగా ఉండాలి చరలో ఉన్నవారిని అపవాది చేత పీడించబడిన వారందరినీ మేము విడుదల కలిగించే వారిగా ఉండాలా అలా వాటిని ధైర్యంగా ఎదుర్కొని పోరాడి వాటి తండ్రి వాడి యొక్క స్వాధీనంలో ఉన్న వారి అందరిని మేము స్వాధీనపరుచుకునే ఆ ఫైత్వం ఉండాల ప్రభువ నాయన ఈ లోకానికి నిన్ను మేము చూపించాలా ప్రభువ నీ దైవత్వాన్ని నీ ప్రేమను సిలువలను చూపించిన ప్రేమను మేము చూపించాల ప్రభువ ఐక్య విచారాల చేత మా జీవితంలో మేము ఉండకుండా మా పరిస్థితులను బట్టి శ్రమలను బట్టి దిగులు పడుతూ కృంగిపడుతూ మేము ఉండిపోకుండా తండ్రి ఆవగించంత విశ్వాసం మేము చనిపోయే అంత సంపాదించుకునేటానికి ప్రయాస ఈ కంబలి చెట్టు ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళమంటే గలత అన్నావు ప్రభు అంటే మా మాట అన్నీ వింటాయి అని దాని అర్థం కానీ మేమే మీ మాట వినలేని స్థితిలో నిస్సహాయులుగా ఉన్నందుకు మమ్మల్ని క్షమించి కనికరించమని వింటున్న వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని ఆయన మీరు దీవించి ఆశీర్వదించి వాళ్ళ అవసరాలు అక్కరతలు తీర్చి మీ మెండైన దీవెనలు ఆశీర్వాదాలు వాళ్ళకు సమృద్ధిగా దయచేసి వాళ్ళ జీవితంలో మీరే నూతనమైన కార్యాలు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించి వాళ్ళ జీవితంలో బహుగా ఫలించే జీవితము దయచేము అలాగే నా జీవితంలో కూడా దయచేము తండ్రి మీకే మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఏసు పరిశుద్ధ నామములో నాయన నీకు ప్రార్థించి ప్రభువ నిన్ను అడిగి మనవి చేసుకుంటున్నాము తండ్రి ఆమె అందరికీ ప్రైజ్లసింగ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు కృప మనందరికీ ఈ ప్రేయర్ లో జాయిన్ అయిన వాళ్ళందరికీ ఎవరైతే ప్రేయర్ లో రాలేని వారు ఉన్నారో వాళ్ళందరికీ అలాగే నానా విధములైన రోగముల చేత వ్యాధుల చేత అపవాది చేత పీడింపబడుతున్న వాళ్ళందరికీ సకల పరిశుద్ధులకి మన సదాకాలం మనకు తోడుగా ఉండి నడిపించిన దాకా ఆమె ఇది రెంబర్